ఇది ఒక చిన్న పాట నేర్చుకుందాం All other gods, they are the works of men. But you are the Most High God, there is none like you. Yeshua, you are the Most High God. Yeshua, you are the Most High, you are the Most High God. You are good and your mercy is forever. Hallelujah. You are good and your mercy is forever. I don't know what you are saying. I have to say something. ఇంట్లో వాడుకోవచ్చు మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు వాడుకోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ నేర్పచ్చు పిల్లలుంటే చిన్నపిల్లకి నేర్పచ్చు పాట బాగుంటుంది నేర్చుకోవడానికి పాడడానికి కూడా నేను ఒకసారి పాడతాను మీరు అది క్యాప్చర్ చేయగలిగితే ఆల్ ఆర్ దాట్స్ దే ఆర్ దర్క్స్ ఆఫ్ మేన్ బట్ యుద్ధ All are the gods, they are the works of man, but you are the Most High God, there is none like you, Yeshua, you are the Most High, you are the Most High God, Yeshua, you are the Most High.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 Hallelujah, you are good and your mercy is forever. Hallelujah, Yeshua, you are the most high. You are the most high God of Yeshua, you are the most high God. You are the Most High God, all other gods, they are the works of man, but you are the Most High God, there is none like you.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 మన ప్రభు ఎంతో ఉన్నతుడు కదా ఉన్నత స్థలంలో నివసించేవాడు కాబట్టి ఆయన గుడ్ అండ్ హిస్ మర్సీ మనకి ఎప్పుడు ఉంటాయి అన్న విషయాన్ని ఈ పాట జ్ఞాపకం చేసి ఈ గంద నుంచి తీసుకున్న పాట కదా జ్ఞాపకంకి ప్రార్థన చేద్దాం పర్షుదరవగుదేవా మీకు వాదనాలైన మహోనతుడా మహిమ స్వరూపి మీకు వాదనాలని సర్వనతుడా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజసు మహా ఈశ్వరు కలుగునీయా ఈ దినమంతా మీ యొక్క సాంఛతిని నడిపించినారు వాతావరణాన్ని మీ యొక్క అదుపులోకి తీసుకున్నారు ప్రభావ ఎండోసర తగలనీయకుండా మీరు కాచి కాపాడతాను వాగ్దానం ఉంది ప్రా ఆ యొక్క వాగ్దానాన్ని మా జీవితంలో దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవ్వా నా యొక్క సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని వచ్చినాం మా తను మాట్లాడండి ప్రవ్వా మా జీవితాలు సరిచేయండి ముఖ్యంగా ప్రభావ మీకు అంగీకారంగా మేము జీవించలాగన మన ప్రవర్తన అంతట్లో మీకు అంగీకారంగా ఉండలాగ సేపడండి ప్రభావ మా జీవిత విధానము మీకు అంగీకారంగా ఉండాలా ప్రభావా తలంపులు మీకు అంగీకారంగా ఉండాలా ప్రభావా ప్రతి దశలో మమ్మల్ని పరిశుద్ధతలకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తల్లి మీ వాక్యం తప్ప వేరే మార్గం లేదునైనా మమ్మల్ని శుద్ధీకరించడం కాబట్టి నైనా మమ్మల్ని శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నాం అందుకు ప్రభు యొక్క సాయంత్రం మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం ప్రభా ఓ ప్రభు మాత్రం మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావా ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ఆల్మోస్ట్ అయినా పది వారాల నుంచి మేము ధ్యానిస్తున్నాం పదకొండవ వారానికి అడుగు పెడుతున్నాం ప్రభా ఓనైనా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా లోని సత్యాలను గ్రహించాలా అనేట్లని సిద్ధపరచాలా ప్రభావ మేము అనుభవపూర్వకంగా వాటిని గ్రహించాలనైనా వాటిని మా జీవితంలో అవలంబించుకోవాలా అవునైనా ఇది గొప్ప జనానికి మేము ప్రకటించాలా ఎందుకంటే ప్రభా క్రైస్తవ జీవితంలో ప్రవచనాలను ధ్యానించడం బహు అరుదుగా ఉంది అయినా కాబట్టి ఎవరు కూడా వీటిని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా ఆధారకరమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభావా అవును రాజా తండ్రి అద్భుతాలు ఈ లోకంలో అనేకమైన విషయాలు పొందుకోవడంలో ఆసక్తి కలిగింది కాని మీరు యుగ సమాప్తికి సంబంధించిన సూచన నేర్చుకోవడంలో తను సమయం గడుపుతలేరు ప్రభావ కాబట్టి మీరు మాకు అనుగ్రహించిన యొక్క మనసుని బట్టి మీకు వందాలి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందాలు వాటిని గ్రహించాలా మేము అనేక ప్రకటించాలా అటువంటి జీవితంలో మన నడిపించి మీ కొరకు సాక్షమని యేసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి పదిహేను వర్షాలలో ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిస్ అను మహానది యొక్క బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఒక ఉన్న ఆరవ దూతతో చెప్పు వింటిని మనుషులు మూడవ భాగమును సంహరింపవలన అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి ఈ యొక్క ఆరవ బూరకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాము చాలా మంది అనేక ప్రాంతాలలో బైబుల్ స్టడీస్ వీటిని ధ్యానించినప్పుడు ట్రంప్ ఇంగ్లీష్ లో ట్రంప్ పేడ్ జడ్జిమెంట్స్ అంటారు వాటిని కాబట్టి బూరల తీర్పు మనం కాబట్టి ఈ బూరల తీర్పు అంతా ఈ లోకస్తులకు బయట ఉన్న అని ప్రకటిస్తూ ఉంటారు ఎన్ని బైబుల్ చూడండి ఎన్ని కామెంట్రీస్ చూసినా గానీ ఇవన్నీ బయట ఉన్న వాళ్ళకే సంభవిస్తాయి అని ప్రకటిస్తూ కానీ ప్రభు మనం చూపించాడు బయట ఉన్న వాళ్ళు దేవుని యొక్క వాక్యం క్రిందికి రాలేదు దేవుని వాక్యపు నిడలోని రాలేదు మనము దేవుని వాక్యంలో ఉన్నాం ఇస్రాయల్ పిల్లలకి మనకి తేడా అయింది అదే ఇస్రాల్ పిల్లలు ధర్మశాస్త్రానికి క్రింద ఉన్నాడంటాడు పౌల భక్తుడు మనము ధర్మశాస్త్రంలో ఉన్నాం ఎందుకంటే ధర్మశాస్త్రం ఏసు ఏసులో మనము దాచిపెట్టబడ్డ నా కొండ కోట నువ్వే నా దాగు చోటు నువ్వే పాట పడతావు నువ్వు ఆ వాక్యాన్ని పాట ఏంది నువ్వు ఏసు ప్రభుల్లో దాచబడినవు ఆయన పరిశుధాత్మ ముద్ర చేత మనల్ని విమోచ దినం వరకు ముద్రించుకున్నా మనం ఎఫ రాష్ట్రపతి గారు కాబట్టి వీఆర్ సీల్డ్ అన్ టు దే ఆఫ్ రిడమ్షన్ అన్న వాక్యాన్ని మనం చూసినాం కొన్ని వారాల నుంచి కాబట్టి ఆరవ ఈ బూరల తీర్పు అంతా ఎవరికి సంబంధించింది అన్నప్పుడు క్రైస్తవ జీవితానికి సంబంధించింది విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే బైబుల్ రాయబడింది విశ్వాసుల కొరకు గాని అవిశ్వాస కొరకు కాదు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ అంటారు ఫుల్ ఫామ్ బైబుల్ ఫుల్ ఫామ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లివింగ్ అర్త్ ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నువ్వు కొన్ని నియమాలు కొన్ని విధానాలు పాటించాలా నీకు నీకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క నియమాలన్నీ నిబంధనలని నువ్వు పాటించాలా అవి ఇన్స్ట్రక్షన్స్ ని జీవితానికి కాబట్టి లోకం మనం అందరం విడిచిపెట్టాల్సిందే ఏదో టైంలో ఏదో కాలంలో కాని వారిని విడిచిపెట్టక ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నువ్వు నేర్చుకోవాలా నీ కొరకు మన శరీరాన్ని మనం ముగి విడ వీటన్నిటిని మనం బాగా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకోవాలా ఎందుకంటే ఏసు మనకి ఏ రీతిగా కనిపిస్తున్నాడు వాక్య పరంగానే కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే నే ఆయన అన్నాడు అదేందు వాక్యము వాక్యము దేవుడు వాక్యము దేవుడై ఉండేది ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివసించాడు కాబట్టి ఏసుప్రభు ఆ వాక్యం కాబట్టి నువ్వు ఆయనని వాక్యంలోనే చూస్తున్నావు కానీ ఒకరోజు ముఖాముఖిగా చూస్తావు ముఖాముఖిగా చూసినప్పుడు షాక్ తినద్దు కదా ఆయన గుణగణం ఏంది అనేది ఇందులో చూసుకోకపోతే ఆయనని ముఖాముఖిగా చూసినప్పుడు నువ్వు షాక్ తింటావు అందుకే మనం చూస్తాము మత శివార్ ఎర్నాలుగా చివరి మన కింద భాగంలో చూస్తాము థర్టీన్ ఫోర్టీన్ ఆ వాక్యాలకు వచ్చినప్పటి క్వశ్చన్ సకల గోత్రంలో వాళ్ళు రొమ్మ కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు చూసినప్పుడు ఎందుకు మేము విన్న ఏసు ఒక రీతిగా ఉంటే మేము ఇప్పుడు చూస్తున్న ఏసు ఇంకొక రీతి ఉన్నాడు ఎందుకు ఉన్నాడు నువ్వు విన్నది వేరేది వేరే ఒక యేసుకు సంబంధించిన విషయాలు పావులు చూపించిన మన కొరి తెల్ వేరే ఒక యేసు వేరే ఒక సువార్త వేరే ఒక ఆత్మ ఈ లోకం అందుకుంటుంది కానీ దాన్ని గ్రహించి స్వీకరించేవాడు ఆయనని ముఖాముఖ చూసినప్పుడు ఎంతో ఆనందంతో ఎదురు చూస్తుంటాడు ఎన్ని సమాచారాలు అయిపోయింది ఎంత కాలం అయిపోయింది నా తండ్రిని నా సృష్టికర్తని నేను చూడడానికి సిద్ధపడుతున్నాను అనే ఆలోచన కాబట్టి ఆయనని ఇప్పుడు మనం పరోక్షంగా చూస్తున్నాం పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా అనర్థం ఇండైరెక్ట్ గా వాక్యంలో చూస్తున్నాం కానీ ఒక రోజు డైరెక్ట్ గా చూస్తాం ఆ రోజు నువ్వు సిగ్గుపరచబడదు నువ్వు సిగపడద్దు అని ఇష్టప్పుడు దాని తర్వాత తీర్పు టైంలో ప్రవా ప్రభా ప్ర ఇప్పించిన సింబాలిక్స్ ఇవన్నీ ప్రభా ప్రవచ రోగులను స్వస్థపరచలేదా దయ్యను ఇవ్వట్లేదా అద్భుతం చేయలేదా స్వస్థలు చేయలేదా అన్న గుంపులు ఇవి టూ థర్డ్స్ అంట మొదటి టూ థర్డ్స్ కాబట్టి ద టూ థర్డ్స్ విల్ బి కట్ ఆఫ్ అని మనం ఎన్నిసార్లు అని ఎకరే గ్రంథంలో మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురు మూడవ గుంపులు దేవుడు శ్రమల గుండా బయటికి తీసుకొస్తాడు అగ్ని నుంచి బయటికి తీసుకొస్తాడు వారిని బంగారం పుటం వేసినట్లు వారిని వేసుకొని తీసుకొస్తాడు అగ్నిలో వెండిని శోధించినట్లు వారిని శోధించమల గుండా శోధన శ్రమ శ్రమల గుండా పోనిచ్చి వారిని బయటికి తీసుకొస్తాడు అది మూడవ గుంపు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి చతురు అని చెప్పిండు వాటికి సంబంధించిన ఆధారాలు మనం ఎన్నిసార్లు చూసినాం ఇక్కడ ఈ రోజు కూడా మనకు కొన్ని వాక్యాలు కనిపిస్తా కాబట్టి ఈ తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్న ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఆ యొక్క ఆరవ దూతకి ఆజ్ఞ అనుగ్రహించబడింది ఏమని అనుగ్రహించబడింది ఆరవ బూర ఊదినప్పుడు ఆ యూఫరటిస్ నది నది తీరం బంధింపబడ్డ నలుగురు దూతలను విడిచిపెట్టుము అన్న ఆజ్ఞ కాబట్టి ప్రభు ఎంతో డెప్త్ గా లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి చూడండి ఖచ్చితంగా మనం టైం స్పెండ్ చేయాల వాక్యం మీద జస్ట్ మెకానికల్ గా ధ్యానించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే మనకు గొప్ప జనానికి సాధు వ్యత్యాసాలు లేవు మనకి వాళ్ళకి వ్యత్యాసాలు లేవు మనకి మనకు ఎందుకు స్పెషల్గా ఎటువంటి పిలుపుని అనుగ్రహించిండడు ఎందుకు అనుగ్రహించింది మన మీద గొప్పతనం తీసుకున్నామని కాదు ఎవరికో ఒకరికి చూపించాలా ఒకరి చూపిస్తే వాళ్ళు స్వీకరిస్తే వారి మనం చూసినాం కలిగిన వానికి మరీ అనేకంగా ఇవ్వ ఇవ్వబడనం చూసినాం పోయినవారం కాబట్టి లేని వాడికి ఉన్న కూడా తీసుకొని కలిగిన వాడికి ఇవ్వబడును కాబట్టి మనం ఎంతో ఆసక్తితో వీటిని పొందుకుంటున్నాం వాటిని అభివృద్ధి చేసుకుంటున్నాం కాబట్టి కులసిల రాష్ట్ర పత్రికలు చూస్తాం మనం మొదట ప్రభు జ్ఞానం అంతు వర్ధిలుట దేవుని చిత్తం కాబట్టి ఆయన జ్ఞానంలో మనం వర్ధిలోకి ప్రయాసపడుతున్నాం ఇక్కడ కాబట్టి మనకి ఇంకా అధికంగా అనుగ్రహిస్తా ఉంటాడు దేవుడు నాకు తెలుసు అవి రీతిగా ఆ ప్రవచనాలన్నీ విషదీకరి విడదీస్తున్నాడు ప్రభు మనకి చూపిస్తున్నాడు అంధరావళింగ్ అట ఇంగ్లీష్ లో అంటే చుట్టాలు చుట్టినవి చుట్ట తిప్పినప్పుడు అవన్నీ బాహాటంగా బయల్పరచబడతాయి అంతవరకు చుట్టాలు చుట్టపడ్డాయి కాగితపు చుట్టా అనొచ్చు మీరు వాక్యపు చుట్టాలు అనొచ్చు గ్రంథపు చుట్ట అంటాడు దావెంద్రాజ్ ఆ చుట్టాలు విప్పబడ్డప్పుడు అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిని అన్ ట్రావెలింగ్ ఈ టైం ప్రవచనాలు అన్ అయ్యే టైం కాబట్టి ప్రవచనాలు అన్ట్రావెలింగ్ అయ్యే టైం క్రైస్తవ సంఘము ఇంకెక్కడో ఉంది అది ఎందుకు చూసినామంటే ప్రభు మనం చూపించిండు ఆయన పుట్టే టైం కూడా ఇస్రైల్ మర్చిపోయారు ఫోర్ ఇయర్స్ అంతేనా మలాకీ గ్రంథానికి మతేస వార్తకి మధ్యలో డిఫరెన్స్ ఫోర్ 300 హండ్రెడ్ ఇయర్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నేను ఎక్కడో రాసుకుని మైండ్ లో కాబట్టి నాలుగు వందల ప్రవక్తలు లేరు యాచకులు లేరు బల్లెలు అర్పణలు లేవు ఆరాధనలు అసలేవు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే చాలా పెద్ద పీరియడ్ కదా మలాకీ గ్రంథం తర్వాత బత శువార్త వచ్చే ఇయర్స్ కంప్లీట్ సైలెన్స్ అంటే థియోలోజికల్ స్టడీస్ లో దీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఇసల్బుల్ కంప్లీట్ గా మర్చిపోయినారు ప్రభుని దేవుణ్ణి అందుకు ఆయన తిరిగి వాళ్ళని ప్రభు తట్టు తిరడానికి దేవుని తట్టు మల తిరపడా తిప్పడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం అందుకే నశించిన ఇస్రాయల్ నేను పంపబడితేనే అంటాడు అంటే ఇస్రాయిల్ నశించిపోయిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నశించిన ఇస్రాయల్ ప్రజలు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుల అంటే ఈశ్వరం వచ్చింది కేవలం వారి గురించేనా ఎందుకంటే వాక్యం అతిథిలే ప్రకటిస్తూ ముఖ్యంగా ముస్లిం గ్రూప్స్ చెప్తా ఉంటాయి ఇక్కడ చాలా క్లియర్ గా నశించిన ఇస్రాయల్ ప్రజల కొరికే ఆయన వచ్చిండు కానీ నీ కొరకు నా కొరకు కాదు అంటాడు దాన్ని వెంటనే సపోర్ట్ చేస్తావు అందుకు ప్రభు మనకి చూపించిండు రోబుల రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో దాని తర్వాత పదకొండవ అధ్యాయంలో గలతీల రాష్ట్రపత్రిక నాలుగవ మూడవ అధ్యాయంలో మనం చూస్తాం అంతరంగం ముందు యూదులుగా మార్చుకున్నాడు మనల్ని ఇస్రాయల్ ప్రజలుగా మనం మార్చుకున్నాడు దేవుని ఇస్రాయెల్ గా కాబట్టి క్రిస్టియన్సే నిజమైన యూదులు క్రిస్టియన్సే నిజమైన ఇస్రాయెల్ పౌరులు చెప్పిండు నేను నేను నేనేదో స్పెషల్ గా అంతరంగమందు అంతరంగ మందు యూదుగా మన ప్రభు తన మరణ భూస్థాపన పునరుదం ద్వారా ఆయనని స్వీకరించిన వారిని అందరినీ అంతరంగ మందు యూదుల్గా మార్చుకున్నాడు నాట్ ఎ జూ హూ ఈస్ అవుట్ వాడ్లీ అక్కడ రెండవ అధ్యాయంలో ఎ జూ ఈస్ ఎ జూ హూ ఈస్ ఇన్వాడ్లీ కాబట్టి అంతరంగ మందు మార్చబడ్డవాడే నిజమైన యూదుడు కాబట్టి మన ప్రభు మనల్ని యూదుల్గా మార్చుకున్నప్పుడు నువ్వు నేను యూదిని కాదంటే నువ్వు నీ యొక్క హక్కుని జ్యేష్ఠత్త హక్కుని తృణీకరించినట్లు ఇది బాహాటంగా క్రైస్తవ జీవితంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ వాక్యాలన్నీ మన కొరకు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే గలతుల రాష్ట్ర పథకాలు క్రీస్తు అబ్రాహ్ము సంతానం ఉంది క్రీస్తే అబ్రాహ్ము సంతానం అంటాడు మూడో అధ్యాయంలో దాని తర్వాత క్రీస్తు పక్షంగా ఉన్న మనము అబ్రాహము సంతానం అంటాడు వాగ్దాన వారసులు అమ్మట్ కాబట్టి వాగ్దాన వారసులు అంటే మరి ఈ బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరి శారీరకంగా ఉన్న ఇస్రాయల్ పెదలయ ఆత్మీయ ఇసాయలియా ఎప్పటికైనా గాని ఆత్మీయ ఇసాయలే మొదటి నుంచి కూడా ఈ రోజు కూడా ఈ వాగ్దానాలన్నీ మనకు సంబంధించినవి కాబట్టి రక్షణ పొందిన వాళ్ళే యూదులు ఇస్రాయల్ అని ఇది తెలుసుకునేటప్పటికీ చాలా లేట్ అయిపోతుంది చర్చ్ చర్చ్ చాలా లేట్ గా తెలుసుకుంటది ఇది టూ లేట్ గా తెలుసుకుంటది తెలుసుకుని మేమే అసలైన ఇస్రాయల్ మేమే అసలైన యూదులు అని చెప్పే టైంకి నిజమైన శారీరకంగా ఉన్న ఇస్రాల్పల్ వ్యతిరేకిస్తారు క్రైస్తవులు వ్యతిరేకిస్తే ఈ రోజు కూడా మొదటి నుంచి కూడా దేవుని బిడలు వ్యతిరేకించిన దేశం అది కాబట్టి ఒరీతిగా మన ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంత్యక్రీస్తు గుణగణం కలిగినది ఆ దేశం మనం ఇరిట్టుగా చెప్తే ఇస్రాల్పల్లికి వీళ్ళు వ్యతిరేకస్తులు దాన్ని ప్రపంచంలో ఒక లా అంటారు యాంటీ సెమిటిజం అంటారు ఇంగ్లీష్ లో యాంటీ సెమిటిజం అంటే ఇస్రాయెల్ ప్రజల గురించి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది నేరం వాళ్ళ దేశ తయారేసరు లాని అది ప్రపంచ పద్దట సపోర్ట్ చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా సపోర్ట్ చేస్తారు ఇస్రాయల్ ప్రజలకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా యాంటీ సెమిటిస్ట్ ఇంగ్లీష్ లో అందుకని ముఖ్యంగా క్రైస్తవులు ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు అంటే వాళ్ళు దేవుని ప్రజలే కదా అనుకుంటారు కానీ అసలు దేవుని ప్రజలు మీరు అన్న విషయాన్ని ఎప్పుడు గ్రహించలేదు కాబట్టి అది తెలుసుకునే టైంకి టూ లేట్ అయిపోతుంది చాలా లేట్ అయ్యేటప్పటికి అప్పుడు వాళ్ళు కరెక్ట్ కదా మేమే కదా అసలైన ఈసారి పనులు ఇంత తేటగా పావులు చూపిస్తుంది మనకి అనేసి అప్పుడు గుర్తించే టైప్ కి లేట్ అయిపోతుంది వాళ్ళ మెడల మీద కథలు ఉంటాయన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఆరవ బూర అంతా దానికి సంబంధించింది కాబట్టి ఆరవ బూరలో ఈ నలుగురు దూతలు నలుగురు దూతలు అంటే నిజంగా పైనుంచి దిగొచ్చే దూతాలు కాదు మీరు ఈ విషయం బాగా అర్థం తీసుకోవాలా దూత అన్నప్పుడు మనం ఛాన్సలు చూసినాం గాబరేల్ దూత గురించి మిక్కల దూత గురించి ఎన్నోసార్లు ధ్యానిస్తున్నాం ఇక్కడ దూత అన్నప్పుడు ఒక మెసేజ్ ఒక పని కొరకు ప్రభు వారిని సృష్టించి కాబట్టి దూతలందరికీ ఒక పండ్లుంటాయి ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తాం కీర్తన గ్రంథంలో చూస్తాం ప్రతి ఒక్కరికి ఇద్దరు దూతలు కాపలాగాస్తా ఉంటారు ప్రతి మనిషి ప్రతి మనిషికి ఇద్దరు దూతలు కాపలాగా ఉంటారు నీ కుడి నీ ఎడ దూతలు ఉంటారు ప్రతి చాలా మంది అది దర్శనవిగా చూసి చెప్పిన వాళ్ళు మన సేవ జీవితంలో చాలా మందికి దూతలు కనిపించినట్టు దూతల రెక్కల శబ్దాలు వినిపించినట్టు చెప్తున్నట్టు ప్రార్థనలలో కానీ మనం వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వం ఎందుకంటే దూతలకు ఒక పని అప్పగించిన అంతేగాని నా పట్టణకు దూత ఉందంటే నేనేం స్పెషల్ కాదు నా ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు నేను నా పాపాలు ఆయన రక్తంలో కడుక్కున్నాను కాబట్టి ఆయన నన్ను కొనుక్కున్నాడు కాబట్టి నేను అయిన సొత్తు కాబట్టి ఆయన బాధ్యత నేను కాపాడే బాధ్యత కానీ ఆయన కాపులకి నేను బయటకు వస్తే ఆయన ఎట్లా కాపాడతాడు అందుకే ఆ యొక్క ఉపవాదం తోడి తన రెక్కల క్రింద కాచుకున్నట్టు తన పిల్లల్ని కాచుకుంటు ఎంత నేను కాచాలి మిమ్మల్ని అంటే మీరు లోబడి అనేది ప్రజల్లాగున్నారు నా రెక్కల క్రింద నుంచి మీరు వెళ్ళిపోతానే ఉన్నారు తరచుగా కాబట్టి ఒక దినం వస్తుంది మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెడతా అందుకే మేము చూసినాము ఎక్కడ చూస్తాం ఏ హెచ్ ఐదవ దిన మట్టపు గు ఆమోసు గ్రంథం ఆమోసు గ్రంథం ఏడవదనం చూస్తాం ఐ విల్ నాట్ పాస్ యూ బై ఎనీ మోర్ అనేసి దేవుడు అక్కడ గురించి నేను మీ దగ్గరికి ఇంకా ఎప్పటికి రాను అన్నాడు అది చాలా కష్టతరమైన ప్రవచనం ఆమోసు గ్రంథంలో ధనించిన నేను ఇక మీద ఎన్నటికి మీ దగ్గరికి రాను కాబట్టి మనం ఎవరికి వస్తాడు ఎవరైతే దాన్ని ఫలాలు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వస్తాడు కాబట్టి ఫలములు ఇవ్వని వారిని సంహరిస్తాడు దాన్ని ఫలములు ఎవరిస్తారో వారికి తీరిగి అనుగ్రహిస్తాను కాబట్టి ఈ యొక్క ఆరవ పూరలో ఈ నలుగురు దూతలు ఎవరు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాల పళ్ళొకడి దిగచ్చే దూతలు కాదు సంఘదూతకు రాయబడినది అన్న వాక్యం ఎప్పుడైనా ధ్యానించింద్రా సంగదూత అన్నప్పుడు దేవుని సేవకుడే యాజకుడు సంఘ దూత అంటే యాజకుడు కాబట్టి ప్రకటన గ్రంథంలో కనిపించే దూతలు అంతా యాజకులకు సాదృశ్యం లేక సేవకులకు సాదృశ్యం गति समस्त कृत दूत दूतल की आज्ञा संहरी एवं संहरी मन मूडव भाग मोदी रूप भागा मीगल फस्ट टू थर्स मिग इस्ट थर्ड सो फू टू थर्ड रूडव भागमेंवरी गोप जनम गोप जनम గొప్ప జనములు చంపడానికి చంపడానికి వీళ్ళకి అధికారం ఇచ్చింది దేవుడు అదే మనం చూస్తున్నాం సార్ చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం సారీ పదహారవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆ మహాపట్టణము గురించి రాయబడింది చూడండి ప్రసిద్ధమైన మహాపట్టణము చూడండి మూడు భాగములుగా మూడు భాగములు ఆయను ఎక్కడైంది యేజ్ గ్రంథంలో హైదరాబాద్ చూసినాం ఒక రోజు ఆ ప్రసిద్ధి గాంచిన ఆ మహాపట్నము మూడు భాగములు ఆయను అంటే మహాపట్నం అంటే మీకు తెలుసు యరుషులేప్ గురించి మహాపట్నం అంట సాధారణంగా కానీ ఇక్కడ మటుకు ప్రకణ గ్రంథం వచ్చినప్పటికీ ఆ మహా బమలూరు లాగా తయారైందంటే మనం చూసినాం ఇక్కడ కాబట్టి దాని తర్వాత దాని పేరు కూడా రాయబడింది ఆ మహాపట్నము మూడుగా విభజింపబడింది and the cities of the nations fell kaabati pr artham chesukola aa maha patanamu moodu bhagamulayenaka chandrav anya janula patanamulu chudoddi anya janula patanamulu koolipoyenu malasara chandrav anya janula patanam dahha mottham jedo akundi prasiddhamaina maha patanamu moodu bhagamulayenu anya janula anya janula patanamulu koolipoyenu kaabati bhagartham chesukondi ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏందంటే మహాపట్నము మూడు భాగంలో అవుతున్నది కాబట్టి మూడు భాగంలో దేనికి సంబంధించిన యహెచ్ గ్రంథం ఐదవ ఉదయం లో మనం గణించినాం ఎహెచ్కే లకి దేవుడు ఒక ఆగ్యిస్తుండే ఏమని ఆగ్విస్తుంది అంటే ఏహెచ్కెలేనాకేలే కరెక్ట్ ఐదవ ఉద్యోగంలో దేవుడు ఎహెచ్కేల్ ఆగ్ఞాయిస్తున్న నరపుత్రుడా నువ్వు మంగలి వంటి వాడిగల కత్తి తీసుకొని నీ యొక్క వెంట్రుతో ఎందుకు చేసుకో వెంటుకలను క్షౌరం చేసుకొని వాటిని ఎన్ని భాగంలో జీవనను నాలుగు నాలుగు భాగం చేయమనడు కాబట్టి మొదటి భాగమును మొదటి భాగంలో నేను చేయమన్నాడు ఆ వాక్యము మనం చదవకపోతే ఇవి అర్థం కావు చూడండి ఆయిదాబాద్ అసం హైదరాబాద్ నేను చదువుతాను చదువు నరకుతుర నువ్వు మంగళ వంటి వాడి కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంటకలను తోచి భాగములు చేయము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణంలో వాటి మూడవ భాగమును కాల్చము కదా కాబట్టి రివర్స్ ఆర్డర్ ఇది ఫస్ట్ మూడవ భాగంను కాల్చి రెండవ భాగంను తీసి కడ్గము చేత హతము చేతిగా దాన్ని చుట్టూ విసిరి మిగిలిన భాగమును గాలికి ఎగిరిపోనిమ్ము కాబట్టి బాగా అర్థం చేసుకోండి మొదటిది కాల్చివే పడుతుంది రెండవది ఖడ్గం చేత హతమవుతుంది మూడవది గాలికి ఎగిరిపో పోయి దాని వెంట తరమును కదా దాని వెంట తరమును కాబట్టి పట్టణము ముట్టడి వేసే టైం అంటే పట్టణం మీదకి శత్రులు రాబోతున్నారు అన్న విషయం పట్టణం అన్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలా మహాపట్టణం గురించి మాట్లాడుతున్నాడు అది ప్రకృతి సహజంగా ఏర్చలేము ఆత్మీయ సహజంగా బహుద్ధి నిలయం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఏహెచ్కెల్ కి ఇది ఏంటంటే దేశము ఏ రీతిగా విభజింపబడుతుంది లేక దేవుని బిడ్డలు ఏ రీతిగా విభజింపబడతారు అన్న విషయాన్ని చెప్తున్నాడు ప్రకృతి సహజంగా కానీ అది జరగలేదట్లా ఈ ప్రవచనము చరిత్రలో ఎక్కడ కనిపించదు మనకి జరిగినట్టు అర్థమవుతుందా గవ భాగం ఏం చేసిండ అక్కడ చూడండి అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని వాటిలో అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా వాటిలో అంటే మొదటి మూడు గుంపుల భాగంలో మొదటి మూడు వెంట్రుకల భాగంలో నుంచి కొన్నిటిని అంటే ప్రతి గుంపులకి వెళ్ళి చిన్న గుంపు బయటకొస్తుంది వాటిలో కొన్నిటిని అంటే కొన్ని అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో రెమినెంట్ అంటాము తెలుగులో శేషం అంటాం కాబట్టి ఒక రెమినెంట్ అంటే చిన్న గుంపుని కొన్ని వెంట్రికలు మొదటి గుంపు నుంచి కొన్ని వెంట్రుకలు రెండో గుంపు నుంచి కొన్ని వెంట్రుకలు మూడో గుంపులకు వెళ్లి తీసుకొని వాటిని ఎక్కడ చేయమంటూ ఏం చేయమంటున్నాడు తన చెంగున తీసుకొని నీ చెంగున కట్టుకోను అంటున్నాడు కాబట్టి నాలుగవ గుంపు ప్రవక్త చెంగున కట్టబడింది భద్రపరచబడింది ఇది వినడానికి చూడడానికి చాలా సరైనది ఎవడన్నా వెంట్రికలు అని తెలిస్తారా మంగళషాక్కి పోతే వాడు వెంటకలు కట్ చేసి చెతకుళ్ళ పడేస్తాడు పొడుగు వెంటకలు ఉంటే వాడు అన్నిటిని జమ చేసి అముతర్. ఫారిన్ కంట్రీస్ కి కానీ ఇక్కడ లేదు ఈ దర్శనంలో ఏరీతి ఉందంటే ఈ దేవుని హెచ్చరికలో ఏముందంటే ఆ వెంట్రుక మొదటి గుంపు మొదటి భాగంలో తూచమంటుండడు తూర్చడం అంటే ఏంటంటే ఆయన కొలత దేవుడు నీ జీవిత పరిస్థితి ఏ రీతి ఉంది అనేటిది నువ్వు నిన్ను కొలిసినప్పుడు నువ్వు ఆయనకి సమంగా ఆయన కొలతకి సమంగా ఉన్నావా లేదని చెక్ చేస్తాడు దేవుని విధానం అది కాబట్టి మొదటి గుంపుని కొలిచినప్పుడు అది సమంగా లేదు కాబట్టి కాల్చి రెండో గుంపుని హత ఖడ్గంతో హతం తీసేది అది కూడా సమంగా లేదు మూడో గుంపును గాలికి ఎగరగొట్టిండు కొంత టైం ఇచ్చిండు గాలికి ఎగరగొట్టి కొంత టైం ఇచ్చాడు కనీసం తర్వాత మార్తావా కొంత సమయం ఇచ్చిండ కాబట్టి దాని తర్వాత దాని వెంట కత్తి వెళ్లింది ఈ మూడవ గుంపు గురించి మనం ప్రయాసపడుతున్నాం ఈ మూడవ గుంపే మతపరమైన క్రైస్తవ జీవితం ఇంగ్లీష్ లో కాంగ్రిగేషన్ అంటారు అంటే కింద కూర్చొని వినేవాళ్ళు లేక చర్చ చైర్లలో కూర్చొని ప్యూ ప్యూస్ వాటిని ఇంగ్లీష్ లో ఆ చర్చి లో ఉండే కూర్చులని ప్యూస్ అంటర్ పిహెచ్ఈబ్ల్యూ అంతేనా ఫాస్టర్ పుల్పిట్ అంటారు కాంగ్రిగేషన్ గుర్చేదాన్ని ప్యూస్ అంటారు కాబట్టి ప్యూస్ లో వాళ్ళు అందరూ శ్రమల గుండా పోక తప్పదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే కింద గుర్చొని వింటా ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఫలించరు మీద ఉన్నవాడు ఏం చేస్తున్నాడు వాడిని కిందనే కూర్చొని ఇస్తున్నాడు వాడు అక్కడే ఉండిపోతున్నాడు అంటే వాడికి తెలిసిన సత్యాన్ని వాడు ప్రకటిస్తున్నాడు సర్వజన్లను సర్వలోకం వెళ్లి సర్వశివార్త ప్రకటించండి నమ్మిన వాడిని చేయండి ఆ ఆ చివరి ఆజ్ఞ ప్రభు ఈ లోకంలో వెళ్ళిపోయింది వాళ్ళు పాటిస్తలేరు నీ అంతట నువ్వు ఇష్టంతో నచ్చే సేవకును అయినా నా అంతటి నేను ఇష్టం సేవకును అయినా కానీ నిన్ను ఎవడు ఒక సేవకుని తయారు చేసిండు నేను ఎవరు ట్రైన్ చేసిండ్రు పాస్టర్ చేయాలా కానీ పాస్టర్ చేస్తున్నాడు ఎందుకంటే చేస్తే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు కదా కొంతమందిని ప్యూస్ దెక్కి తీసుకుని వెళ్ళిపోతావు ఎంటీ అయిపోతాయి ప్యూస్ కుర్చీలు ఎంటిటీ అయిపోతాయి అదే విధానం కదా ప్రపంచం అనేది కానీ మనం ఏం చేస్తామంటే మనం పోలిస్తాం ఎందుకు పోలిస్తామంటే ఈ రీతిగానే సువార్త విస్త ప్రకటించబడాలా నువ్వు ఇక్కడ తరబేది పొంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా వేరే వాళ్ళు వచ్చి కూర్చోవాల కుర్చీలో దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఇంకొక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాడాల నీ దగ్గర నుంచి అనేకులు వెళ్ళిపోవాలా వెళ్ళిపోయి వాళ్ళు అనేక ప్రాంతంలో ప్రకటించాల దాన్ని సెల్ సిస్టమ్ అంటాం చర్చ్ చర్చ్ చర్చ్ హిస్టరీలో ఆ పదం సెల్ గ్రూప్స్ అంటారు సెల్ గ్రూప్ అంటే ఒక చర్చి నుంచి ఇంకొక చర్చి బయటికి పోవాలా ఆ చర్చ్ నుంచి ఇంకొక చర్చ్ బయటికి పోవాలా అట్లా సువార్త విస్తరించబడాల అంతేగాని నేను ఈ చర్చ సరిపోతుంది కాబట్టి నేను ఇంకా పెద్దగా విస్తారం చేసి పక్కన ల్యాండ్ తీసుకుంటా వాని ల్యాండ్ తీసుకుంటా వీలు ల్యాండ్ తీసుకుంటా లోన్స్ తీసుకుంటా బ్యాంక్ లోన్స్ కట్టతాను అనేసి ఆ బ్యాంక్ లోన్ తీర్చాలంటే నీ మనసు ఎక్కడ ఉంటది వాక్యం మీద ఉంటదా ప్రకటన మీద ఉంటుందా సువార్థ పరిచర్యం మీద ఉంటదా బ్యాంక్ లోన్ ఎట్లా క్లియర్ చేయాలా నాకు డబ్బు వస్తే బ్యాంక్ లోన్ క్లియర్ చేయాలి ఎందుకంటే నెక్స్ట్ మంత్ నేను లోన్ కట్టాలా ఇదే సిస్టమ్ ప్రపంచం నేను చెప్తున్నాను చర్చ సిస్టమ్ అట్ట జరుపుతుంది కానీ ప్రభు మనం చూపించిండు ఒక పది మంది అయితే పదకొండో వాడి స్థలంలో పోయి సువార్త మనం స్టార్ట్ చేయాల ఆ పదకొండో వాడు ఇంకొక పది మంది అయినాక వందేలా పదకొండో వాడు వస్తే ఆ పదకొండో నుంచి ఇంకొక చర్చ్ బయటకు పోవాలా చర్చ్ అనేది బిల్డింగ్ స్థానం మనం చూపించిండు ప్రభు కాబట్టి సువార్త ఆ రీతిగా విస్తరిస్తా ఉంటే ఈ రాజ్య సువార్త సకల జనకు ప్రకటించబడినాకనే అంతము వచ్చునన్నాడు ప్రభు అదొక సూచన కాబట్టి మనం ఆ రీతిగా చేస్తలేదు క్రైస్తవ జీవితం చేయనప్పుడు ప్రభు ఏం చేయాలి ఆయన ప్రవచనం నెరవేరాల ఆయన ప్రవచనం నెరవేరాలంటే నువ్వు దానికి అడ్డుకున్నావు ఒక బిలీవర్ వయ్యిండి నువ్వు ఆయన ప్రవచనకి అడ్డుగా ఉంటే పక్కకు తీస్తారా లేదా చేస్తారా లేదా ఆయన సేవకును వయండి ఆయన సేవకి అడ్డంగా ఉంటే నిన్ను పక్కకు జరుపుతాడు ఇది ప్రిన్సిపల్ మీరు బాగా అర్థం చేసుకోండి ఎన్నో కేసులు నేను చూపిస్తా స్టార్టింగ్ ఏలీ ఏలీ ఒక యాజకుడు ఆయన ఏ రీతి ఉన్నాడు యాజకుడు అయ్యిండి తన కుటుంబాన్ని సేవకు అంటే ఆ యాచక దర్మానికి ఆయన దాని ముందు కొనసాగించడానికి ఆయన ఒక్కడే ఆటంకం అయిపోయాడు కాబట్టి ఈ సంవత్సరం నేను తీసేస్తున్నా అన్నాడా లేదా చిన్న సమయంతో బాలుడైన సమయంతో సమయాలు భయపడతాడు చెప్పడానికి అప్పుడు ఏలి అంటాడు భయపడకుండా చెప్పు దేవుడిని తను చెప్పు అంటే ఏలితో ఎందుకు మాట్లాడే దేవుడు ఆయన కూడా యాచకుడే కదా చెప్పచ్చు కదా డైరెక్ట్ గా ఏలికి ఏలి ఈ సమస్య తీసేస్తున్నా ఎందుకంటే నువ్వు నీ యాచక ధర్మము నా యొక్క కార్య కార్యానికి అడ్డంకంగా ఉంది నా ప్రణాళికకి నీవు అడ్డంకంగా ఉన్నావు నీ కుటుంబము నీ పిల్లలు ఇద్దరు నాకు అడ్డంకంగా ఉన్నారు అందుకని వాళ్ళని తీసేస్తున్నా ఆయన విధానం అది కాబట్టి మనము ఆయన రాజదేవిస్త అడ్డంకంగా ఉన్నామా అందుకే యాచకులకి ఈ రోజుల అంత శ్రమలు వారు ఎందుకు అడ్డంకంగా ఉన్నారు కాంగ్రిగేషన్ ని డిసైపుల్స్ చేస్తలే మనం మన సేవా జీవితం దానికి సంబంధించి గొప్ప జనము ఎప్పుడైతే డిసైపుల్స్ కి మారతారో అప్పుడు వాళ్ళ నేత్రంలో విపబడతాయి నేను ఇంతకాలం చేసిన తప్పు ఇంతగా వాళ్ళు పండగ క్రైస్తవులు ఎందుకంటే పండగలు చేసుకుంటారు నియామక దినములు ఉంటాయి ఆదివారాలు పరిశుద్ధంగా ఉంటారు అంత బాగుంటుంది ప్రేరణ ఉండదు వాళ్ళు ఫలించారు అంటే ప్రసవించారు మన ప్రభుని ఇతరుల జీవితంలో ప్రసవించారు అదే అసలైన సేవ జీవితం అంటే కాబట్టి ప్రసవించని జీవితం అది గుడ్రాల కదా ఆ రీతిగా తయారైపోతుంది క్రైస్తవ జీవితం చివరికి అందుకు అది మూడుగా విభజింపబడుతుంది పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ చూడండి ఆ పట్టణం ఏది దేనికి సంబంధించి ఆ సిటీ అండ్ ఆ మహాప్రసిద్ధి గాంచిన పట్టణం దేనికి పంతొమ్మిదవ వచనంలో తీసుకుం చేసింది చూడండి దేవుని సమ్ముఖం జ్ఞాపకం చేయబడింది ఏం చేయబడింది దీనికి తగిన శిక్ష ఇవ్వక తప్పదు తగిన శిక్ష మహా మహా ఉగ్రతీక్ష తీక్షణమైన ఉగ్రతయుగల పాత్ర మధ్యము గల పాత్ర అంటే టైం వచ్చేసింది దేవుని సమక్రంలో జ్ఞాపకం జ్ఞాపకం చేయబడింది ఇంకా టైం అయిపోయింది దీనికి తీర్పు అందుకే మనం పేదూరు రాష్ట్ర పత్రికలో చూసినాం కదా తీర్పు దేవునింటి ఆరంభ కాలము వచ్చి ఉన్నది కాబట్టి జ్ఞాపకం చేయబడింది పోయిన నుంచి కూడా ప్రభు నాకు ఈ విషయాలు తెలిపిస్తుంది మనం చూసిన కొన్ని కొన్ని వాక్యాలు దానికి సంబంధించినవి సీలింగ్ ఆఫ్ ద సైన్స్ అన్న వాక్యం చూసినాం వారం మనం ఆ సీలింగ్ ముగిస్తుంది అది స్టార్ట్ అయి చాలా సంవత్సరాలు అది ముగించే టైంకున్నాం సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ ఆరవ పూల దానికి సంబంధించి ఒకసారి సీలింగ్ అయిపోతే తన బిడలని ఇంకా ఈ లోకం మీదికి శ్రమ స్టార్ట్ అవుతుంది దూతలు విడబడ్డారు ఆల్రెడీ ఈ నలుగురు దూతలు విడబడ్డారు కాబట్టి ప్రపంచమంతటా మన స్టార్ట్ అయిపోయింది మనం చూస్తున్నాం మన కండ ఎదుటిని క్రైస్తవులు ఎంతగా చిత్రవద హింసను అనుభవిస్తూ వాళ్ళ జీవితాలు విడిచిపెడుతున్నారు ప్రపంచమంతటా రక్తం ప్రవహిస్తుంది అది లార్జ్ స్కేల్ జరగబోతుంది అన్న విషయం మనం చూసినాం ఇవి ఎక్కడ జరుగుతాయి ప్రభు అన్నప్పుడు ప్రభు చూపించిండ్రు ఇవన్నీ తన మందిరం దగ్గరనే ఆరంభమవుతున్నాయి అని మనం పైన చూసినాం గ్రంథంలో తొమ్మిదో అధ్యయనం చూసినాం గ్రంథం తొమ్మిదో అధ్యయనం మనం చూస్తాము ఇవన్నీ దేవుని శాంక్చురీ దగ్గరనే స్టార్ట్ అవుతున్నాయి పౌపా పేత్రుడు మనకు అది చూపించిండు దేవుని ఇంటి స్టార్ట్ అవుతుంది తీర్పు రక్తము ఏర్లే ప్రవహించడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ దూతలకు సంబంధించిన విషయాన్ని నేర్చుకుని వాక్యాలు చూపించేసి నేను ఈ నలుగురు దూతలు దేనికి సంబంధించి సర్పంలకు సంబంధించిన విషయాన్ని చూపించినా ఆరవ బూర సర్పంలకు సంబంధించింది ఐదవ బూర తేళ్లకు సంబంధించింది కాబట్టి తేళ్లు ఏం చేసిన తేళ్లకి ఏం అధికారం ఇచ్చాడు హాని చేయడానికి అధికారం ఇచ్చాడు లేక శ్రమ పెట్టడానికి అధికారం ఇచ్చాడు కానీ మరణం అధికారం ఇవ్వలేదు తేళ్లకి కానీ ఆరవ బూరకి వచ్చినప్పుడు అధికారం ఇచ్చాడు మరణం చంపడానికి అధికారం ఇచ్చింది అందుకే మనం చూస్తాం ఇద్దరు సాక్షుల మీద వాడు విజయం పొందిండు కదా ఇద్దరు సాక్షులు వాళ్ళు అప్పుడే పరశుత్మ పొందుకున్నారు ఎందుకు అంతకుముందు పొందుకోలే పరశురాత్మ వారి మీదకి దేవుని ఆత్మ దిగివచ్చిన చూస్తాం కదా మనం అంతకుముందు ఎందుకు పొందుకోలేదు వారు అంటే ఆచారపత్రంగా జీవించారు వర్షం చేసుకున్నారు పాటలు పాడుతున్నారు ఉపాసం ఉన్నారు అన్ని చేసుకున్నారు యథ విధిగా ఈ లోక కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ పరసాత్మ రాదు ఏ సుకేసిన ఎవరైతే బాపసం పొందుతాడో అప్పుడు వానికి పరశుధాత్మ అను వరము అనుగ్రహించబడనన్నాడు పేతుడు అపుష్ట కార్యంలో కాబట్టి పరశుధాత్మ అను వరము అనుగ్రహించబడనన్నాడు కానీ వరము ఎప్పుడు పొందుకోవాలా నువ్వు ఈ లోకాతిథ్యంగా జీవిస్తే నీ వీటికి ఆ వరం పరశుదాత్మ రాదు అందుకే మెకానికల్ గుంటారు క్రైస్తవు జీవితం ఎప్పుడైతే పరశుదాత్మ అభిషేకం అవుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఇంతకాలం జీవించిన జీవితము ఎంత వ్యర్థమైందని అందుకు నీకు పరిశుదాత్మ అవసరం నేను ఇంతకాలం వినేది అంత అబద్ధము అని తెలుసుకోవడం కొరకు నీకు పరిశుధాత్మ అవసరం సత్యము ఏది అని తెలుసుకోవడం కొరకు నీకు అవసరం అందుకే పరిశుదాత్మలో నడిపింపు పొందాలా అంటే సత్యంలోకి పోవడం కొరకు నీకు అవసరం దయ్యం వెలగొట్టడానికి కాదు రోగులను సష్టపరచడం కొరకు కాదు అది టీచింగ్స్ ఈరోజు ప్రపంచంలో కానీ అందు కాదు దేవుడు మనకి ఇచ్చింది ఆత్మ పరుశుదాత్మ పొందుకున్నవాడు మోసంని గ్రహించగలడు మోసపోకుండా తను తాను కాపాడుకోడు అందుకే చెప్పిండు మతే స్వార్థిరాజు ఎవడను మిమ్మల్ని మోసపరచ కొనకుండా చూసుకునుడి అన్నాడు అది మొదటి సూచన అని రాకడా ముందు మొదటి సూచన అది ఎవడును మిమ్మల్ని మోసపరచ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనడి అందుకు నీకు ప్రతిరోజు పరశురాత్మ అభిషేకం నూతనంగా నువ్వు పొందుకోవాలి దేవుని ఆత్మని విజ్ఞాపన చేయాల ప్రభావా నాకు పరశురాత్మ అభిషేకం కావాలా ప్రభా అని నువ్వు స్పెషల్ గా దానికరకు టైం స్పెండ్ చేయాలా ఒకళ్ళు నువ్వు ఇంకా పర్శురాత్మ పొందుకోకపోతే కనిపెట్టే ఎందుకంటే అడుగు ప్రతి వానికి ఇచ్చానన్నాడు ఆత్మని అడుగు అడుగుపడితే నువ్వు అడగకపోతే ఇస్తాడా ఆటోమేటిక్ ఆంగ్లికన్ చర్చెస్లో ఏమంటారంటే లేదు నువ్వు ఒకసారి రక్ష పొందు ఆటోమేటిక్గా నీకు పరశురాత్మ వచ్చేసింది అంటారు ఏమీ ఆటోమేటిక్గా రావు ప్రతిదానికి నువ్వు ప్రయాసపడాలా ప్రతిదానికి నువ్వు శ్రమ నీ మోకాళ్ళ మీద నువ్వు వేడుకోవాలా ప్రభుని అందు అప్పుడు ఆ రీతిగా చేయకపోతే నీకు రాదు ఎందుకంటే పరశుదాత్మ రావాలంటే దానికి నీకు కొన్ని యోగ్యతలు అవసరం తర్వాత దేవుడు పరశురాత్మని అట్లా ఎవరు వాడికి ఎందుకు ఇవ్వాలా ఆయన ఆత్మ ఆయన ఆత్మ నీ హృదయంలో నువ్వు నివసించాలంటే నీ శరీరం ఎంత జాగ్రత్తగా ఉండాలా కూడా ఆయన పరిశీలిస్తూ ఇంకా ఎంతకాలము నీ ప్రార్థన తని పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నీ పరసాత్మ రాదు కాబట్టి వాక్యంలో సంపూర్ణంగా తరబెది పొందుడాలా ఈ లోకంలోనూ వాక్యకి తగ్గినట్టు జీవిస్తూ ఉంటేనే గానీ పరసాత్మ నివేదిక రాదు కాబట్టి ఎందుకు పరసాద పొందుకోవాలన్న సత్యం కూడా తెలియాలా నీకు చాలా మంది బ్రదర్ నాకు పరసాత్మ కావాలి బ్రదర్ అంటే ఎందుకంటే భాషల వరం కావాలి బ్రదర్ దయ్యంలో వెలగొట్టే వరం కావాలా బ్రదర్ అవి వరాలు అవి పరశు రక్షణ పొందకుండా కూడా వస్తాయని ఉంది ఎందుకంటే మంత్రగా కూడా చేస్తారు కదా అటువంటి పనులు రక్షణ పొందిన వాళ్ళే చేస్తారా రక్షణ పొందిన వాళ్ళు కూడా అనేక అటువంటి పిచ్చి పనులు చేస్తా ఉంటారు సిమోన్ అనే గరడి వాడు లేడా అపోషకరాలను కూడా మరి వాడు చేసినా కదా గారడి మన వాడు ఏ ఆత్మస్ గరడి చేసిడు మరి వాడు అంటాడు నాకు కూడా ఏం చేస్తాడు దీని దగ్గర వచ్చి పైసలు తీసుకుని వస్తాడు డబ్బులు తీసుకొని వస్తాడు డబ్బులు తీసుకొచ్చి నేను పరశురాత్మ గొంతు పనుకుంటా అంటాడు డబ్బులతో కూడా కొనుక్కుంటాడా పరసో ఆత్మ కొనుక్కోలేరు అదే ఈ లోకపు విధానం కాదది అది ఆలోకపు విధానం పరలోకపు విధానం మనం అందువరకు ప్రయాసపడుతున్నాం ప్రవ్వా నీ యొక్క ఆత్మను నాకు అనుగుణించు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయలేదు దావిదు రాజు ప్రార్థన చేసాడు నీ యొక్క ఆత్మని నా నుంచి తొలగించకు ప్రవ్వా అని ప్రార్థన చేసాడు ఎందుకంటే తొలగిపోతుంది ఆత్మ తొలగిపోతుంది నువ్వు దానికి తగినట్టు జీవించకపోతే సౌలు జీవితంలో చూసినా అది తొలగిపోయింది ఒకసారి దావిదు జీవితంలో కూడా తొలగిపోయింది తులు చనిపిన దావితుల జీవితంలో పరసాత్మ పోవడం మనం చూస్తాం అప్పుడు ఆయన శ్రమల పాలై అరణ్య మార్గంలో పరగెత్తాడని చూస్తాం పిల్లల్ని భార్యను తీసుకొని పరసాత్మ విడిచిపెడితే మన జీవితాలు అట్లా ఉంటాయి అందుకే ఆయన గుర్తించుడు దాన్ని అందుకే ప్రవ్వా నీ యొక్క ఆత్మ నా నుంచి తొలగించకు ప్రవ్వా ప్రార్థన చేసిండు మనకు ఆ ప్రార్థన చాలా అవసరం గొప్ప జనము శ్రమలలో పరసాత్మ పొద్దుకుంటాడు మనం చెప్తున్నా గాని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు కానీ శ్రమల గుండా పోతూ అప్పుడు రియలైజ్ అవుతారు నేను ఎందుకు ఇవి గుర్తించలేకపోయినాను బుద్ధిలేని కన్యకలకు సంబంధించిన విక్యం కూడా అదే కదా బుద్ధిలేని కన్యకలు వాళ్ళ దగ్గర నూనె లేదు మరి ఒకప్పుడు ఉండేదా ఒకప్పుడు ఉంటే వాళ్ళ దగ్గర నూనె ఒకప్పుడు నూనె ఉండే కానీ ఆయన వచ్చే టైకి నూనె ఏమైంది లేదు కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చే టైకి నూనె ఉండదు గొప్ప మీద బుద్ధిలని కన్యకలు గొప్పజనానికి సాదృశ్యం బుద్ధిగల కన్యకలు లక్ష మందికి సాదృశ్యం మనం ప్రతిరోజు నువ్వు పొందుకోవాలంటే ఆయన ఆత్మాభిషేకం పొందుకుంటా ఉండాలా దాని తర్వాత చూడండి ఈ విషయం మీకు మీరు చెప్పాలా పరశుద్ధ ఆత్మడు వచ్చినప్పుడు నాలుగునివే మీకు బోధించును అన్నాడు కాబట్టి నాలుగునివి అంటే ఏంది వాక్యం నువ్వు ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోకపోతే పరుషురాత పొందుకొని ఎంత కొట్టకుండా వేస్టే నువ్వు ఎంతనా కొట్టుకో గంటలు గంటలు భాషలో ప్రార్థన చేసుకో నీ హృదయంలో వాక్యం లేకపోతే ఆయన వచ్చి అరే మీ హృదయంలో ఏం లేదు వాక్యం నేను ఏం చేయాలా ఏం చెయ్యలేడు అందుకు నువ్వు ప్రసాద బోధుకోవాలంటే వాక్యం కూడా బాధపడాలా వాక్యాన్ని జా జాగ్రత్తగా పరిశీలించాలా వాటిని హృదయంలో భద్రపరచుకోవాలా వాటిని అర్థం చేసుకోవాలి అప్పుడు ప్రసాదం వచ్చినప్పుడు ఆ వాక్యంలోని సత్యాన్ని నీకు చూపిస్తాడు దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలా దీన్ని ఈ రీతిగా అర్థం చేసుకోవాలా అనే మార్గాన్ని చూపిస్తుంటాడు అప్పుడు నువ్వు సత్యంలో నీకు కన్విన్స్ వస్తుంది దాన్ని అనేక ప్రకటిస్తూ ఉంటావు అతి సేవ జీవితం నువ్వు ప్రకటించినప్పుడు అనేకల జీవితాలలో స్వాతంత్ర్యం వస్తా ఉంటుంది అనేకుల జీవితాలలో అద్భుతాలు జరుగుతూ అంటే వాళ్ళు రక్షణ బదుతా ఉంటారు వాళ్ళ జీవితాలు ప్రభుత్వం సమర్పించుకుంటుంటారు అటువంటి సేవ దేవుడు మనల్ని పిలిపించింది కాబట్టి చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము ఈ యొక్క నలుగురు దూతలకు సంబంధించిన బోధన మనం ఇంకా డీటెయిల్ గా ధ్యానించిన ఈరోజు మరికొన్ని విషయాలు ఈ నలుగురు దూతలు అంటే బాగా అర్థం చేసుకోవాలి నలుగురు దూతలు అంటే నాలుగు దిక్కుల నుంచి వస్తారు ఇది నాలుగు దిక్కులకు నుంచి రావడం అనేటి మనం ఎన్నిసార్లు ధ్యానించినాం గొప్ప జనాన్ని వాళ్ళు పొంచి ఉండి ఒక్కసారి అమాంతంగా పడతారు అని నేను మీకు చూపించిన వాక్యం ఆ గొర్రెల మీద పులి లేక సింహం ఎట్లొచ్చి పడుతుందో పొంచి ఉండి ఆ రీతి కొట్టది యుగ సమాప్తిలో అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి వీళ్ళు ఏ రీతి ఈ నాలుగు ఈ సర్పంలకు సంబంధించిన విషయాలు కొంచెం ధ్యానించడం చాలా కష్టతరమే కానీ చాలా డీటెయిల్ గా అది తొమ్మిదవ అధ్యాయము పదహారవ వస్తువు చూడండి వదిలిపెట్టబడి తర్వాత గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు అంతేనా 200,000 హండ్రెడ్ థౌజండ్ అని ఉంది ఇంగ్లీష్ లో ఇక్కడ మటుకు ఇరవై కోట్లు అని ఉంది అంటే ట్వంటీ క్రోర్సా ఇరవై కోట్లు అదే ఇరవై కోట్లు ట్వంటీ క్రోర్స్ ఇంగ్లీష్ లో అయితే టూ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ అని ఆ రోజుల ఇంగ్లీష్ అటు ఉండేది ఈ ఇంగ్లీష్ ఎప్పుడు చేయాలి సార్ ఈ బైబుల్లో అయిన ఇంగ్లీష్ నేను కింగ్ జేమ్స్ వర్షన్ ఒరిజినల్ బైబుల్ చూసిన అసలు అది చదని రాదు ఇంగ్లీష్ నాలుగు వందల సంవత్సరాలు ఇంగ్లీష్ కి ఈ రోజుకి చాలా తేడా ఉంటది మైసోడ్ యాప్ లో ఉంది పేరు కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్ సిక్స్టీన్ ఇవెన్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కిం సిక్స్టీన్ హండ్రెడ్ ఏడి లో పదకొండవ సంవత్సరంలో ఆ బైబుల్ తయారు చేయబడ్డప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉన్న ఇంగ్లీష్ కి ఈ రోజు ఉన్న ఇంగ్లీష్ కి ఎంతో తేడా ఆ పదాలు ఆ స్పెల్లింగ్స్ కూడా టోటలీ డిఫరెంట్ గా ఉంది అది చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినా ఈ రోజు అది చూపిస్తే ఇంతకు నీకు ఇంగ్లీష్ వచ్చా అంటూ రావు రావు మీనింగ్స్ రావు చాలా చాలా కష్టతరంగా ఉంటాయి పదాలు అంటే స్పెల్లింగ్స్ టోటల్లీ డిఫరెంట్ గా ఉంటాయి ఈ రోజు ఉంటే డిక్షనరీలో వర్డ్ స్పెల్లింగ్ వేరే కొట్టే ఆ రోజుల్లో సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉన్న స్పెల్లింగ్స్ వేరే అందుకు ఆ రోజుల్లో ఇంగ్లీష్ ఎట్లా రాష్ట్రో చూడండి ట్వంటీ క్రోర్స్ అనే పదం రాయాలంటే టూ అని రాసారు ఇంగ్లీష్ లో టూ హండ్రెడ్ థౌజండ్ థౌసండ్ అర్థం కావు అర్థం అవుతుందా నంబర్స్ ఎందుకు అర్థం కావు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ అట్లా లేదు యాక్చువల్ చాలా మంది దాన్ని ఏమనుకుంటారు 666 666 666 6 6 6 3 3 20, 20, इंग्रेड स्कोर अंग्वेज आरोप इंगे सिर्फ सिर्फ हंड्रेड त्री स्कोर अंत सिलैटेक् ఇప్పుడు రూపాయలు పైసలు లెక్క పెడతా ఎట్లా లెక్క పెడతావు నా దగ్గర ఉంది పది రూపాయలు పది పైసలు అంటే ఎట్లా లెక్క పెడతావు పైసలు తర్వాత చుక్క పెట్టి పది పెడతావు కదా నువ్వు చుక్క తీసేస్తే ఏమైతుంది లెక్క ఎంత లెక్క వెయ్యి పది వెయ్యి పదికి పది పదికి తేడా లేదా ఈరోజు ప్రాఫసీ అట తయారీ ఆరు వందల అరవై మరియు ఆరు అని ఉంటే అక్కడ దాని ఆరు వందల అరవది ఆరు చేసి అట్లా చేసి పిచి పిచ్చిగా పిచి పిచ్చిగా బోధలు బయలుదేరినాయి మనుషులకు ఇష్టం వచ్చట్టు బోధలు తెచ్చుకున్నారు నైన్టీన్ నుంచి నేను చూస్తున్నా అప్రాక్సిమేట్లీ నాకు అప్పటికి కాన్షియస్నెస్ వచ్చింది నైన్టీన్ నుంచి నేను ఈ సిక్స్ సిక్స్ సిక్స్ అనే పదాలకు సంబంధించిన అన్ని స్టడీ చేసిన కానీ ప్రభు మనకు చూపించింది ఆల్మోస్ట్ ఒక ఇయర్స్ నుంచి అది వాటికి సంబంధించిన బోధ కానే ఎందుకంటే పోయిన వారం కూడా ప్రభు మనం చూపించాడు సీలింగ్ ఆఫ్ ద సైన్స్ లో దేవుడు తన బిడలి ముద్రించుకుంటున్నాడు సైతం రుకుంటున్నాడు అంతే తేడా నానబట్టలు ధరించుకున్న వ్యక్తి సిరాబుడ్డి ధరి తన నడుముకి శిరాబుడ్డి కట్టుకున్నాడు నడుముకి శిరబుడ్డి కట్టుకుని మన తన తన బిడల ను ముద్ర వేసుకుంటున్నాడు సీల్ చేసుకుంటున్నాడు రికగ్నైజ్ చేసుకుంటున్నాడు వీళ్ళంతా నా వాళ్ళు అని దాని ఆరుగురికి ఆరుగురు దూతలకు ఆజ్ఞాపిస్తుంటే పోయి సంహరించండి మనుషులను అదే వాక్యం మనం ఇక్కడ కూడా చూస్తున్నాం ఇక్కడ గ్రంథంలో కూడా యేజిక గ్రంథంలో చూపించిందే ఇక్కడ నెరవేరుతుంది కాబట్టి ఆ రోజు అక్కడ ఆ రోజు చూపించిన వాక్యము మన కాలానికి సిద్ధపడుతుంది యాక్చువల్గా ఆ రోజు కాలే చరిత్రలో అది నెరవేరలే వాక్యాలు కాబట్టి చూడండి తొమ్మిదవ అధ్యాయము పదహారవ అసంలో ఈ నలుగురు దూతలు ఒక పెద్ద సమూహం అంటే ఒక్కొక్క దూత ఒక పెద్ద సమూహానికి సాదృష్టం ఉంది మనకు తెలుసు వారిలో ఒంటరిన వాడు పది వందలు అవుంది ఒక్కడు పది ఉపమాన రీతిగా అర్థం చేసుకుంటే ఒకడు పది అంటే పదివందలు అంటే ఎంత వెయ్యి మంది ఒక్కడు ఈక్వల్స్ టు వెయ్యి మంది అన్నట్టు అది బైబుల్ సింబాలిక్స్ అంటారు వాటిని ఒకడు వెయ్యి మంది అంటే ఇక్కడ నలుగురు దూతలు ఎంత మంది ఆ రీతిగా ఆ రీతిగా చూస్తే ఆ రీతిగా చూస్తే నాలుగు మంది కానీ ఆ నాలుగు వేల మంది ఎంతగా మల్టిప్లై అవుతుంది మీకు చూపిస్తా చూడండి తొమ్మిదవ అధ్యాయము పదహారంలో అంటే ఇరవై కోట్లు మల్టిప్లై అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి బ్రదర్ అక్కడ ఏమో ఉంది ఇక్కడ గుర్రపు రౌతులను ఉంది కదా మరి గుర్రపు రౌతులకి తేడలేదా అని చెప్పొచ్చు మీరు అందుకే మనకి అవి అవి నిజంగా దూతలైనా ఆ దూతలకు సంబంధించిన గుర్రపు రావతులు ఒకరైనా అని తెలవాలంటే ఏం చేయాల గేమ్స్ట్రా నెంబర్స్ చూడాలా చూస్తే గానీ మనకు అర్థం కాదు లేకపోతే అవి ఎప్పటికీ అర్థం కావు కానీ మనకి ఎన్ని సమాచారాల నుంచి మనం ఈ వాక్యాలు ఆరవ ఐదవ బూరకు వచ్చినప్పటికీ గుర్రాలకు సంబంధించింది గుర్రాలకు సంబంధించిన ఎన్నో బోధలు మనం చూసినాం గతంలో కూడా జకర గ్రంథాలను చూసినాము నాలుగు బూర గుర్రాలకు సంబంధించిన బోధ దాని తర్వాత ప్రాణ గ్రంథాలు చూసినాము నాలుగు గురించి ఇక్కడ కూడా మనం మరోసారి చూస్తున్నాము కాబట్టి గుర్రము అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం ఎందుకంటావా గుర్రాలు పరిగెత్తుతా ఉంటాయి అవి ఎట్లా విజృంభించి పరిగెత్తుతా ఉంటాయి తేళ్లు కూడా అటనే స్పీడ్గా పరిగెత్తుతా ఉంటాయి అన్న విషయాన్ని మనం అర్థం ఉపమానితిగా అయితే గుర్రా గుర్రాన్ని నడిపించేవాడిని గుర్రపు రౌత్ అంటారు గుర్రం మీద కూర్చొని సవాల్ చేసేవాడిని రౌత్ అంటారు కాబట్టి తేళ్లని నడిపించేవాడు ఎవడు సర్పం సర్పంలో తేళ్లు కలిసి ఉంటే అందుకే ఆ రెండు గుప్పుల గురించి మాట్లాడేటప్పుడు సర్ప సంతానమా అన్నాడు మీరు సర్పములు అన్నాడు యోహన్ భక్తులు కూడా అన్నాడు ఆయన కూడా తెలిసిందే బాప్ సీ యోహన్ సంతానమా అన్నాడు ఎవ గురించి మాట్లాడిండు యాజకుల గురించి మాట్లాడిండు ఆ రోజు మాట్లాడిన ఆ వాక్యము ఈ రోజుకి వ్యత్యాసం ఉంటుందా ఎప్పటికైనా గాని అది న్యూ టెస్ట్మెంట్ టైం ఎప్పటికైనా గాని సర్ప సంతానం అని ఎందుకు పోల్చే వాళ్ళు శారీరకంగా జీవించే వాళ్ళు సర్పము మోసం చేసేది కాబట్టి వీళ్ళలో అంత మోసం ఉంటది వాళ్ళ బోధలో అంత మోసం ఉంటది అందుకే సర్పంతో పోల్చిడు వాళ్ళని హవన్ ఏ రీతిగా మోసగించిందో చేత ఆ రీతిగానే మిమ్మల్ని కూడా మోసపరుస్తేమో అనేసి రాష్ట్రపతికల పౌలు జ్ఞాపనం చేస్తాడు హవన్ ఎట్లయితే మోసం చేసిందో మీరు ఎట్లనే మోసపోతారేమో అందుకే మిమ్మల్ని గురించి నేను జాగ్రత్త మీరు జాగ్రత్త పడుడి అని హెచ్చరిస్తాను వేరే ఒక బోధ మిమ్మల్ని మోసగిస్తుంది వేరే ఒక ఏసు నామము మిమ్మల్ని మోసగిస్తుంది వేరే ఒక ఆత్మ మిమ్మల్ని మోసగిస్తుంది వాటిని పరిశీలించండి అందుకు నీకు అవసరం వివేచన వారం ఎందుకు అవసరం నీ హృదయంలో ఏముందో తెలుసుకుంటే నాకేం లాభం ఈరోజు అదే ఉంది ప్రపంచంలో సేవలో నీ మైండ్ లో ఏముందో నేను తెలుసుకుంటే నాకేం లాభం నీ ఇంట్లో ఏముందో నీ ఇంట్లో ఏ స్థలంలో ఏం పెట్టినావో నాకు తెలిస్తే ఏం లాభం సేవలో అప్పుడు నువ్వు ఎందుకుంటే ఆశ్చర్య ఈ బ్రదర్ ఎంత గొప్ప బ్రదర్ ఇప్పుడు అందరికీ నా ఇంట్లో ఫలాని స్థలంలో తాజాలు ఉన్నట్టు కూడా చూపించండే అట్లా నాకు ఎన్నిసార్లు చూపించండి ఎందరు జీవితంలో చూస్తుంది మన సేవలో చాలా మంది చూపిస్తూ ఉంటాడు అది ఒక పాస్టర్ విషయం నేను చూపిస్తాను కదా మీకు ఎన్నిసార్లు ఆయన పేరు నేను చెప్పాను ఆ పాస్టర్ మంచి సేవకుడు కానీ అతనికి దయ్యం ఎందుకు పట్టింది నేను చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు ఎందుకు పట్టదు దయ్య దానికి నువ్వు ఆహ్వానిస్తేనే వస్తుంది ఆ దయ్యం లేకుంటే దగ్గర నువ్వు గురపిల్ల రక్తం చేత కప్పబడినప్పుడు దయ్యం మీ ఎందుకు వస్తుంది రాదు అది నీ హృదయంలోకి వచ్చి విలేతాండడుతుంది అంటే నువ్వు ఓపెన్ చేసినావు నీ డోర్స్ ఏదో అపవిత్రత ఏదో మోసంతో నువ్వు దాన్ని ఓపెన్ చేసినావు దానికి దాని పోర్టల్ అంటే ఇంగ్లీష్ లో సైతాన్ శక్తులకి నువ్వు పోర్టల్స్ ఓపెన్ చేయొద్దు దారులు ఓపెన్ చేయొద్దు డోర్స్ చేస్తా వచ్చి నీ హృదయంలో కూర్చుంటాయి కూర్చుంటే విలేతాండతా ఉంటాయి కాబట్టి ఆ పాస్టర్ కి దయ బట్టి లోపల కూర్చుంటున్నాడు వచ్చి చర్చ్ నడిపిమని చర్చ్ మెంబర్స్ అంటే బయటకు వస్తున్నాడు చర్చ్ ఎట్లా అపవిత్రాత్మ నేను నడపనియను కదా బల్ల ఎట్లా విరుస్తాను బల్ల విరవలేవు నువ్వు వాళ్ళ తల్లి ఫోన్ చేస్తే నేను పోయి ప్రార్థన చేయడం జరిగింది అక్కడ దాని తర్వాత దయ్యం ఉద్దేశిపోయింది అని అనేది గొప్పగా చెప్పుకుంటులేదు సేవ జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కానీ మీకు అయ్యో పని వాడికి దయ్యం పట్టింది సేవకుడు నువ్వేదా జాగ్రత్తగా ఉండాలా వాడికి పట్టిన దయ్యం నీకు కూడా కదా ఎందుకంటే వాడు గొప్ప సేవకులను పడగొట్టిన వాడు నిన్ను కూడా పడగొట్టాడు కానీ నేను పడిపోను ఎందుకు పడిపోను నేను వానికి డోర్స్ ఓపెన్ చేయాలి అందుకే కయంతో మాట్లాడుతున్నారు దేవుడు ఈ విషయాన్ని వ్యాపం చేసిండు కయను గడప ఎంతో పొంచి ఉంది పాపమును దానికి అవకాశం ఇస్తే నిన్ను మింగేస్తాను నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చిన దానికి కయ్యను ఇచ్చిండే అవకాశం బట్ మనం ఇవన్నీ మనకి ఎందుకు ఏమి హెచ్చరించిందంటే వారికి దృష్టాంతంలో జరిగి యుగాంతమందున మీకు బుద్ధికారణ కొరకు ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి నువ్వు వాటికి అవకాశం ఇవ్వద్దు ఈ లోకంలో నీ ప్రతి చోదనికి నువ్వు అవకాశం ఇవ్వద్దు దాన్ని పెంటుప్పగా మార్చుకోవాలి ఈ లోకంలోని ప్రతి వస్తువు నిను పెట్ట గొప్పగా మార్చుకోకపోతే నువ్వు బానిసైపోతావు చూడండి సౌలు విషయంలో నేను ఎన్నిసార్లు ఇది దుఃఖం పడతా ఉంటాను ధ్యానించప్పుడల్లా ఏడుపస్తా ఉంటాను నాకు అంత గొప్ప రాజు ఫస్ట్ కింగ్ కదా ఈ సందేశం మీద పరశులతో పొందుకున్న ప్రవక్తంతో పాటు కలిసి ప్రవచించిన వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మీద పరశురాత్మ ఉన్నట్లు చూస్తారు అక్కడ ఉంది వాక్యం సమీసం మనం ఆయన మీద ఈ పరశురాత్మ వచ్చినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వెలుగు మీద ప్రవక్త శిష్యులతో పాటు కలిసి ప్రవచించేట ప్రవక్త కదా మరి ఏమైంది పరుశాత్మ ఎందుకు విడిచిపెట్టి వెళ్లిపోయింది అపమిత్ర ఆత్మ వచ్చింది దురాత్మ అంటురాత్మ వచ్చి అతన్ని మనం చివరికి అదే యుగ సమాప్తి సూచన సంబంధి గొప్ప దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకుని దురాత్మను వేరే ఒక ఆత్మను పొందుకుంటున్నారు వేరొక సువార్తను ఆశ్రయించారు వేరొక ప్రభుని ఆశ్రయించారు యేసును ఆశ్రయించారు అందుకు వాళ్ళు శమల పోక తప్పదు శమల గుండ పోయి వాటన్నిటిని విడిచిపెట్టి ప్రవ్వా నా ఆత్మ నీకు అప్పగించిన ప్రవ్వా అని అప్పుడు వాళ్ళు పశ్చత్తపడి గొర్రెల రక్తంలో అప్పుడు వాటిని ఉత్తుకుంటున్నారు వాళ్ళ వస్త్రాలు అప్పుడు ఉత్తుక్కుంటున్నారు అప్పుడు వారి మీదకి పాశ్చాత్పం వస్తుంది టూ లేట్ వారికి ఎంత శక్తి ఉన్నా ఆయన కొడుకు ఫలించలేని స్థితిలో ఉంటున్నారు ఆ శమల కాలంలో అప్పుడు ఘట వారి మీద విజయం పొందింది వారిని సంహరించినట్టు మనం చూస్తాం కాబట్టి గొప్ప జనం అందరూ ఎవరి చేత సంహరించబడతారు ఘట సర్పమేగా సర్పమే ఇక్కడ కూడా అది చూస్తున్నాం ఆరవ బూర్ అంతా సర్పానికి సంబంధించింది ఘట సైతానే కదా కాబట్టి నిజంగా సైతాన్ కాదు వాడి అనుచరులు కాబట్టి సైతాన్ వాడి అనుచరులుకి ఆజ్ఞాపించేవుడు ఎన్ని వందల మంది ఇరవై ఇరవై కోట్లు కాబట్టి వీరి సంఖ్య ఏ రీతి ఉంది ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా అండ్ ద నంబర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ద హార్స్ నంబర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది హార్స్ మెన్ ఇక్కడ మటుకు తెలుగులో గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు సరే ఇక్కడ కూడా ఉంది గుర్రపు రౌతుల సైన్యముల లెక్క లెక్క అంటే క్వాంటిటీ నంబర్ ఎంత ఉంది ట్వంటీ అంటే ట్వంటీ క్రోర్ సారీ ట్వంటీ క్రోర్స్ అంటే అది లిటరల్ నంబర్స్ కావాలి అంటే పెద్ద సంఖ్య అని అర్థం సంఖ్య నలుగురు దూతలు అంటే నాలుగు దిక్కుల నుంచి మనం చూస్తాం కూడా ఏడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఈ భూమి మీద గాలి వీచలేయకుండా నలుదిక్కుల నుంచి ఈ దూతలు వాటిని వాయువుని ఆపేసేస్తారు కదా అది ఇది సింబాలిక్ గా ఒకటే అక్కడ దేవుని బిడలని ముద్రించేంత వరకు ఈ లోకానికి హాని చేయ చేయొద్దని ఆజ్ఞ ఇక్కడ రిలీజ్ అయిపోయింది అంతే డిఫరెంట్స్ ఇక్కడ రిలీజ్ అయింది ఆజ్ఞ ఇప్పుడు పోండి సీలింగ్ అయిపోయింది సిక్స్త్ ట్రంప్ పెట్టి సీలింగ్ అయిపోతుంది మనము సీలింగ్ టైమ్ లో ఉన్నాం ఈరోజు కానీ మతపరమైన జీవితంలో వీటిని గ్రహించక వాళ్ళ ఆరా ఆదరణకరమైన ఆరాధన ఆదరణకరమైన బోధలు ఓటు ఐశ్వర్యంలో తుల తూగుతూ వీటికి తృణీకరించి పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు త్రుణీకరించారు మెసయ్య పుడతడు అన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలు ఆయన పుట్టుక గురించి అందుకే వెరీ టైలీ రెమినెంట్ వెరీ టైలీ రెమినెంట్ చాలా చిన్న గుేషం ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి మత వాళ్ళు చూస్తాం మూడే కుటుంబాలు నాలుగు కుటుంబాల మూడే కుటుంబాలు కరెక్ట్ మూడే కుటుంబాలు ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి టై రెమినెంట్ ఆయన పుట్టే అంత లక్షల మంది తెలుసు ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించినారు ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి అవన్నీ తెలిసి కూడా ఎట్లా మర్చిపోయారు ఫోర్ ఇయర్స్ ఆఫ్ సైలెన్స్ చాలా డేంజరస్ సైలెన్స్ అర్థం కాబట్టి ఒకసారి చూడండి ఆర్మీ అంటే ఏందో ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ నంబర్స్ లో 4753, sorry, 4753, త్రీ సారీ ante an armament, by implication, a body of troops, troops ante బాడీ ఆఫ్ ట్రూప్స్ ట్రూప్స్ అంటే సైనికులు ఏ బాడీ ఆఫ్ ట్రూప్స్ అంటే ఒక్కసారి ఒక body of troops దాన్ని బాడీ ఆఫ్ ట్రూప్స్ అంటారు కాబట్టి మోరార్లెస్ ఎక్స్టెన్సివ్ ఆర్ సిస్టమేటిక్ ఆర్మీ సోల్జర్స్ మ్యాన్ వీళ్ళు యుద్ధం కొరకు సిద్ధపరచబడ్డ మనుషులు అనుంది ఇక్కడ మీ ఆర్మీ అంటే వాళ్ళు యుద్ధం కొరకే తయారు చేయబడ్డ వాళ్ళు అని అర్థం తర్వాత ఫార్టీ లో ఏముందంటే దాని అందులో వచ్చిన పదం ఏది దీని అర్థం ఏంటంటే టు సర్వ్ ఇన్ అిలిటరీ క్యాంపెయిన్ మిలిటరీలో యుద్ధం పనిచేసే వాళ్ళు మిలిటరీలో పనిచేసే వాళ్ళు అని తర్వాత ఫిగరేటివ్లీ ఎగ్జిక్యూట్ టు ఎగ్జిక్యూట్ ఇది చాలా ఆసరణకరమైన అంటే తెలుసా మీకు అపోస్తలు అక్కడ నుంచి వస్తుంది అపోస్ ద లెట్ అంటే ఈ ఆర్మీ ఎవరు అంటే అపోస్తల్స్ అప్పుడు మీరు చెప్పుకోండి ఎట్లా అర్థమవుతుంది మీకు ఆ పదం వీళ్ళంతా ఎవరు అపోస్తలు అంటే సేవకులు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక పని నిర్వర్తిస్తున్నారు వాళ్ళు సేవ చేస్తున్నా అనుకుంటున్నారు కానీ యోహన్ శోత్రాలను నేను కెనీసాలు చూపించిన తాను చంపేవాడు దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నాడు కదా పదహారు మనుషు మనుషుల్ని చంపేవాడు నేను దేవుని పని చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ వానికి తెలియదు వాడు దయ్యం పని చేస్తున్నాను ఇక్కడ కూడా వాడు అదే అనుకుంటున్నాడు చూడండి ఎంత బాగుంది అందుకే జేమ్స్ షాంగ్ నంబర్ దొరకకపోతే ఇవి ఎప్పటికీ మనకి దొరకకపోయాడు హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఆ మనిషి వీటన్నింటినీ మనకు రాసిపోయాడు కానీ మనం ఓవరాం దీన్ని జనించకపోవడం వల్ల ఈ సత్యం గ్రహించలేకపోతున్నాం ఆయన లైఫ్ టైం డెడికేట్ చేసుకుని ప్రతి పదానికి రూట్ వర్డ్స్ అనుకున్నాడు మెథరిస్టర్ పాస్టర్ అయిన అమెరికన్ మెథరిస్టర్చ్ పాస్టర్ జేమ్స్ ట్రాంగ్ ఆయన అనుకున్నాడు ఇవన్నీ పదాలు తర్వాత చూడండి టు ఎగ్జిక్యూట్ ది అపోస్తట్ అంటే అపోస్తలత్వమును నిర్వర్తించే వాళ్ళు వీళ్ళు కానీ ఆ రీతిగా లేరు వీళ్ళు వీళ్ళు అపోస్త అంటే వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు దేవుని సేవ చేసే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు గలహీనమైన ఘటం లాగా ఆయన చేతిలో బారడుతున్నారు ఎందుకు వాళ్ళు తీర్మానించుకున్నారు కాబట్టి అట్లా జీవించడం కొరకు టు కంటెంట్ విత్ కార్నల్ ఇంక్లినేషన్స్ తర్వాత ఇక్కడ చాలా ఆచారీ ఈ కంటెంట్ అంటే పురాణం విత్ కార్నల్ ఇంక్లినేషన్స్ కార్నల్ అంటే శారీరకమైన కోరికలు కార్నల్ అంటే శారీరకమైంది ఇంక్లినేషన్స్ అంటే కోరికలు టు కంటెంట్ విత్ కార్నల్ ఇంక్లి ఇంక్లి అంటే శారీరకమైన కోరికలకు వీళ్ళు అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము దేవుని సేవ పరిశుద్ధంగా ఉన్నాం దేవుని పని చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు దయ్యం చేత వాడుతున్నారు అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అది ఇక్కడ వాక్యం చేస్తుంది ఆర్మీ ఆర్మీకి అంతగానం ఉంది తర్వాత సోల్జర్స్ టు గో వార్ కాబట్టి వార్ ఫేర్ కిందంటే యుద్ధానికి సంబంధించి అని చెప్తున్నాడు ఫార్టీ అంటే అన్ ఆర్మీ అంటే ఒక యుద్ధ సమూహం దాని తర్వాత ఫ్రం ద బేస్ ఆఫ్ ఫార్టీ సెవెన్ సిక్స్టీ అంటే ఆ యూఫిటీస్ నది దగ్గర వాళ్ళు ఎంతో కాలం నుంచి ఉన్నారు అక్కడ క్యాంప్ అంటే కదా క్యాంప్ అంటే మీకు అందరు వచ్చి ఒక గుడి అట్లా డేరాల కట్టుకొని ఉంటారు క్యాంప్ అంటారు అది ఎన్ క్యాంప్ అంటే డేరాలు కట్టుకొని ఉన్నారు అని అర్థం అంటే ఎప్పటి నుంచో వీళ్ళు ఉన్నారు అక్కడ ఈ ఆర్మీ ఎప్పటి నుంచో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి మనం చూసినాము తొమ్మిదవ అధ్యాయంలో యూఫెటిస్ నది దగ్గర వీళ్ళు ఎంతో కాలంగా బంధింపబడ్డారు ఎన్ క్యాంప్ చేయబడ్డారు అక్కడ అన్న విషయాన్ని తర్వాత ఫార్టీ సెవెన్ లో క్యాంప్ లైక్ అంటే క్యాంప్ లో ఉన్నట్లు ఉన్నారు వీళ్ళందరూ అండ్ ఆర్మీ ఫిగరేటివ్లీ ది ఏంజల్స్ అండి ఇక్కడ ఉంది చివరికి ఫార్టీ సెవెన్ సిక్స్టీ లో ఏముంది అంటే ఫిగరేటివ్లీ ఆర్మీ అంటే ది ఏంజల్స్ అంటారు కాబట్టి ఆ నలుగురు ఏంజిల్స్ ఆర్మీ అని చాలా తీటకుంది ఇక్కడ అండ్ అనుమానం లేకుండా ఆ జేమ్స్ నంబర్ ఆ ఒక్క నెంబర్ ఫార్టీ సెవెన్ లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు ఈ నలుగురు దూతలు ఎవరు కాబట్టి నలుగురు దూతలు ఫిగరేటివ్లీ ది ఏంజిల్స్ తర్వాత ద సెలెసియల్ లూమినరీస్ అని ఉంది అంటే సెలెసియల్ అంటే ఆకాశా సమూహం అని అర్థం సెలెస్సియల్ అంటే ఆకాశం మీద కనిపించే ఆ సృష్టిం కదా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటిని సెలెసియల్ బాడీస్ అంటారు ఇంగ్లీష్ లో అది చూపిస్తే మీకు వాక్యం ఇంగ్లీష్ లో దాని తర్వాత భూమి మీద ఉండి కూడా కొన్ని కృత్యములు ఉన్నాయి వాటిని ఏమంటాం అర్థలీ బాడీస్ అంటాం అర్థం చేసుకుంటాం చూడండి సరి మొదటి కొనుతులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇది మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటది వాక్యం మొదటి కొనుతులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం నలభైవ వచనం మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు కాబట్టి రెండు గుప్పల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు కొ రాష్ట్ర పత్రికల ఆకాశ వస్తు సమూహము గలదు దాని తర్వాత భూవస్తు రూపములు కలవు అంటే బాడీస్ అంటాను ఇంగ్లీష్ లో సమూహము లేక ఆకాశ వస్తు రూపములు గలవు భూ వస్తు రూపములు గలవు ఇంగ్లీష్ లో ఏముందంటే దేర్ ఆర్ ఆల్సో సెలెస్టియల్ బాడీస్ అండ్ బాడీస్ టెరెస్ట్రియల్ అది అర్థల్లీ కాదు టెరెస్ట్రియల్ అంటారు టెరెస్ట్రియల్ అంటే భూమి ఈ భూమిని టెరెస్ టెరెస్టరియల్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి సెలెస్ట్రియల్ అంటే ఆకాశానికి సంబంధించింది టెరెస్ట్రియల్ అంటే భూమికి సంబంధించింది కాబట్టి పౌల్ విషయానికి సృష్టిలో ఉన్నాయి దేర్ ఆర్ ఆల్సో సెలెసియల్ బాడీస్ అండ్ బాడీస్ టెరెస్ట్రియల్ బట్ ద గ్లోరి ఆఫ్ ద సెలెస్యల్ ఈస్ వన్ అండ్ ద గ్లోరి ఆఫ్ టెరెస్టరీ అనదర్ అంటే సెలస్యల్ బాడీస్ కు మహిమ వేరేగా ఉంది టెరెస్ట్రియల్ బాడీస్ కు మహిమ వేరేగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీటిని నువ్వు ఏ రీతిగా అర్థం చేసుకుంటావు సెలెసియల్ అంటే టూ 2032. త్రీ టూ ఇపోరేనియస్ ఫ్రమ్ నైన్టీన్ నాట్ నైన్ అండ్ త్రీ సెవెన్ సెవెన్ టూ అంటే అబౌవ్ ద స్కై అని ఇక్కడ సెలెసియల్ అంటే అబౌ ద స్కై ఇన్ హెవెన్ హెవెన్లీ ఆర్ హై అంటే సెలెసియల్ బాడీస్ అంటే అబౌవ్ ద స్కై ఇన్ హెవెన్ ఆర్ హెవెన్లీ ఆకాశానికి పరలోకానికి సంబంధించింది అని చెప్తున్నాడు ఈ బాడీస్ ని తర్వాత థర్టీ లో పర్హాప్స్ ఫ్రమ్ ద సేమ్ థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ త్రూ ది ఐడియా ఆఫ్ ఎలివేషన్ ఎలివేషన్ అంటే హెచ్చించుకోవడం సెలెషల్ అంటే హెచ్చించుకోవడం అన్న విషయాన్ని కాబట్టి ఈరోజు మీరు చెప్పండి సేవ జీవితంలో ఎవరు హెచ్చించుకుంటారు అది చాలా అతిగినట్టుంటది అర్థమవుతుందా అదే దేవుని యొక్క ఆత్మచేత నడిపి అంటే ఎవరు హెచ్చింపబడుతుంటారు ఎవరు తగ్గింపబడుతుంటారా చెప్పండి ఎవరు తగ్గింపబడుతుంటారు చర్చలో ఈరోజు కాంగ్రిగేషనే కదా కుర్చీలో కూర్చునేటువంటి లేక కింద కూర్చునేటు తగ్గించుకున్నట్లు వీడికి ఎప్పుడు పైన ఉండాలా పెద్ద కూర్చుండాలా పులిపిట్టం ఉండాలా లేకుంటే నేను ఒకసారి చెప్పిన మీకు ఎంతమంది మీకు తెలుసు సిస్టర్ తెలుసు ఒకరింటి ప్రేయర్ పిలిస్తే పోయినా ప్రేయర్ స్టార్ట్ చేయలే నేను ఆ ప్రేయర్ అయిపోయింది మొత్తం ప్రేయర్ అయిపోయింది ఇంకా వాళ్ళు మాకు భోజనం పెట్టడానికి సిద్ధపడుతున్నారు అయితే నేను ఎప్పుడైనా కింద కూర్చుంటా నేను ఎప్పుడైనా కింద కూర్చుంటా ఎక్కడ పోయినా కానీ ఎందుకంటే మనం అందరితో పాటు కూర్చోవాలి కదా అది అది అది అదొక కల్చర్ అది నేను ఎప్పుడు పైన కూర్చోను అయితే ఆ రోజు ఒక పాస్టర్ వచ్చేట ఐటీ ఒక పెద్దకు వస్తూ పాస్టర్ నాకు జూనియర్ కాలేజ్ నాకు క్లాస్ మేట్స్ జూనియర్స్ అందరు దొరుకుతా ఉంటారు నాకు జూనియర్ కాలేజ్ అయితే ఆ సిస్టర్ వాళ్ళంతా పాపం వాళ్ళ కొత్తగా పెళ్ళైంది అయితే వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం ప్రేయర్ గెలిస్తే పోయినా ప్రేయర్ అయిపోయింది ఇంకా లంచ్ పెడతారు నేను కింద కూర్చున్నా అందరితో పాటు నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ వచ్చి నువ్వు ఉన్నవా నువ్వు లేవు బ్రదర్స్ వచ్చినా నాకు తెలియదు అందరం కూర్చున్నాము ఇంకా ప్లేట్లు వేసిండ్రు అయితే ఈ పాస్తర్ సడన్లీ వచ్చిండు ఆ రోజు ఇంకా వాళ్ళు షాక్ నాకేం షాక్ ఉండదు వాళ్ళు షాక్ అయిపోయారు ఆ పాస్తర్ వాళ్ళ చర్చి పాస్తర్ అయితే ఆ పాస్తర్ నా గురించి తెలుసు కానీ డిఫరెన్స్ ఉంటది కదా మనమేమో మనీ మైండెడ్ కాదు వాళ్ళ మనీ లేకుండా ఉండలేరు కాబట్టి నేను కింద కూర్చుంటే ఆ పాస్టర్ తో బ్రదర్ మీరు లేదు మీరు లేదు ఎందుకు బ్రదర్ మీరు పైన కూర్చోండి నాకు ఇక్కడే నేను అంటున్నా ఆ పాస్టర్ తో పాస్టర్ మంచిది పెద్ద చర్చిందని బ్ర నాకు కిందనే మంచిగుండదు నువ్వు పైన కూర్చోదు ఆయన పైన కూర్చుండు ఫస్ట్ పాయింట్ ఆయన పైన కూర్చోండు నేను కింద కూర్చోడానికి ఇష్టం ఉంటలేదు నేను అనుకున్న బహుశా నాకు వెళ్ళి లాగా చెప్తుండేమో అనుకుంటున్నా నేను కానీ నాకు తెలుసు అది కాదని ఎందుకంటే పాస్టర్లు అందరూ పైననే కూర్చోవాలా అనేది ఆయన బ్రదర్ మనం పైన కూర్చోపోతే వాళ్ళు మనకు మర్యాద ఇవ్వరు బ్రదర్ అంటారు మర్యాద ఇవ్వాలా ప్రభుత్వం మర్యాద ఇవ్వాలా నువ్వు మనిషివే కదా మనకు ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది కానీ నిన్ను నువ్వు ఎందుకంతగా హెచ్చించుకుంటున్నావు నువ్వు తగ్గింపబడతావు కదా తప్పకుండా తగ్గింపబడతావు నిన్ను నువ్వు మనం ఎట్టి పర్స్ లో అగ్రసరాలను ఇది ఎలివేషన్ అనేది పదం ఎలివేషన్ అంటే मोरसरी थ्रू दि ईडिया आफ् एलिवेन से बॉडी माड़ी थ्रू दि ईडिया आफ् एलिवे द स्कोर्फ गाड़ अंत देश समुद्र हेच्चार वाली सॉडी चपंटी ग्रंथ जरा इतो अध्यायों एवर हेच्छुक సర్వలోతునికి సమానం గా నేను నా సింహాసనం వేసుకుంటా అని అన్నది ఎవరు అర్థమవుతుందా వాడి అనుచరులు సర్పం కదా వాడు వాళ్ళ సర్ప సంతానం అంటే ఎవరు చెప్పండి వాడి గుణగణం కలిగిన వాళ్ళు నిజంగా సంతానం సర్పానికి పుట్టిన వాళ్ళు కాదు ఈ విషయం బాగా చేసుకుంటే పాతవి గతించిన ఈ సంస్థ ఇవి ఆత్మకు సంబంధించినవి ఆత్మీయమైన విషయాలు సర్ప సంతానం అంటే సర్పానికి కలిగిన గుణగణం దీన్ని ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటారు సైకాలజీలో లెమార్కియన్ హైపోసిస్ అంటారు ఇంగ్లీష్ లో ఇవి నేను చెప్పొద్దు మీకు గానీ అది వచ్చేసింది మైండ్ కి ట్రాన్స్మిషన్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఉదాహరణకి ఇన్హెరిటెడ్ అంటే వంశ వచ్చేది కానీ కొన్ని గుణగణాలు వంశ పారంపరంగా ఈ లోకంలో సంపాదించుకొని మన పిల్లలకి ఇస్తున్నామా గుణగణాలు దొంగతనము వంశ పరంపరంగా రాదు కదా మళ్ళీ నువ్వు నీ పిల్లవాడికి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ నువ్వు ఇక్కడ ఈ లోకంలో సంపాదించుకుంది నీ పిల్లలకి ఇష్టం దాన్ని లెమార్క్ అనే ఒక జూవిష్ ప్రొఫెసర్ కనుక్కున్నాడు ఆ విధానాన్ని దాని ఏం బ్రదర్ లెమార్క్ లెమార్క్ ఎల్ఈంఏర్కె మీకు తెలుసు లెమార్క్ అనే పదం బైబుల్లో లెమార్క్ అనే పదం ఉందా లేదా కాబట్టి సైతాన్ గుణగణములు వీళ్ళు సైతాన్ నుంచి పొందుకుంటున్నారు కయ్యు వచ్చింది చంపాలనే గుణగణం ట్రాన్స్మిట్ అయింది సైతాన్ నుంచి నోవా ఒడలో ఉన్నారు ఎనిమిది మంది ఒక్కడికి వచ్చింది సైతానికి ఉన్న హాముకి ఎట్లా ట్రాన్స్మిట్ అయింది దానికి ఒక వింత రకమైన స్టోరీ ఉంది అది బైబిల్ లేదు గాని తూబాల్ కయూన్ అనే ఒక పదం పేరు విన్నారా మీరెప్పుడన్నా బైబిల్ లో తూబాల్ కయ్యన్ అనేవాడు సీక్రెట్ గా ఆ నోవా పడవలకి దూరినంట మీరెప్పుడన్నా విన్నారా అది మీరు చదవాలని చెప్తా పిచ్చి పిచ్చి పుస్తకాలు తూబాల్ కైన్ అనేవాడు నోవా ఓడలోనికి దూరినట్ట ఆ వర్ష టైం వర్షంలో పడుతుంటే వర్షం ఇంకా నీళ్లు పెరుగుతుంటే నోవా ఓడలకి ఎక్కడికి వెళ్ళి దూరిన నాకు తెలుసు మనకి అందరు తెలుసు సీల్ చేయవని ఆ ఓడ మళ్ళీ ఎట్లా వస్తాడు లోపలికి ఎట్లా వస్తాడు లోపలికి వచ్చినట్టుంట ఆ స్టోరీలో వచ్చి హాముని మిస్లీడ్ చేస్తాడు అర్థమవుతుంది అరేం చెప్పాడు నీకు తెలుసు షేము హాము యాపే ఇద్దరు కుమారులు కదా అయితే హాముని మోసం చేస్తాడు తూబాల్ కాయన్ అనేవాడు కాబట్టివన్నీ యుగ సమాప్తిలో అబద్ధ బోధలు ఇవన్నీ నువ్వు బలాన్ని వెక్కల్చి చెప్పనవసరం లేదు బాలుడు వాడు వాడి బాల్యూం నుంచి హృదయం చెడుతరంతో నిండిందా ఎక్కడ నుంచి వచ్చింది ఆ క్వాలిటీ తల్లి గర్వంలోకి రాలేదు ఆ ఆదమ పాపం నుంచి అది సంక్రమించింది అది అది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్హెరిటెడ్ సిన్ సిన్ ట్రాన్స్మిట్ అయింది మనకి అందుకు మనం హెల్ప్లెస్ దాని నుంచి మనం విడుదల పొందలేదు అందుకే దౌర్భాగ్యమైన శరీరం అన్నాడు పౌలు దాన్ని ఈ పాపం నుంచి నువ్వు విడుదల పొందలేవు నువ్వు ఎట్టి కోసం నుంచి తీసి బయటికి రాలేవు ఏసు ప్రభు మనకి మార్గం ఆయన తప్ప ఏ సొల్యూషన్ లేదు పౌలు ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు ఇది స్కూల్ మాస్టర్ ఇది ఇది స్కూల్ మాస్టర్ అంతే లేకపోతే ఒక అద్దం అంటాడు ఈ అద్దం చెప్పది నీ ముఖానికి మురికి రాని కాని అర్ధానికి పోయి రుతుకుంటావా అదే దానికి రుద్దుకుంటే పోతదా మురికి పోదు ఆ మురికి పోవాలంటే నీకు సబు కావాలా కాబట్టి నీ పాపం పోవాలంటే ఏసో రత్నం అవసరం ఇంకా అలా అంటే వేరే సైంటిఫిక్ లాజిక్స్ ఉపయోగించడానికి వీలేదు కాబట్టి వీళ్ళందరూ సెలెషల్ బాడీస్ వాళ్ళని వాళ్ళు హెచ్చించుకున్నారు కాబట్టి సర్పంలో గుణగణాలు మీకు ఎందుకు ఇంత డీటెయిల్ లెవెన్త్ అవర్ ఇది యాక్చువల్ సింబాలిక్ గా లెవెంత్ అవర్ అంటే లాస్ట్ మినిట్ అని కూడా అర్థం కానీ లెవెన్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్ ఈ రోజుకి టెన్ అవర్స్ అయింది లాస్ట్ వీక్ కి ఈ రోజు లెవెన్త్ అవర్ ఇది రికార్డింగ్ చేస్తున్నాం కేవలం సర్పాల గురించి యాక్చువల్ గా మనకి ఈ బోధ రావడానికి ఎంతో ఆటంకాలుండే మీకు తెలుసు ఆ రూమ్ మనం అసలు మనం ముందుకే పోలేకపోయినాం ఈ ఆరవ బూర ఐదవ బూర ఎండుగానే ఆరవ బూర స్టార్ట్ కావడానికి ఎంత ఆటంకాలు ఉండేనా మనకి కానీ నాకు తెలుసు ఎందుకు ఆటంకాలుంటాయి అనేది దాని మనం కూడా దానికి ఎందుకంటే నీలో ఉండొచ్చి గుణగణాలు నాలో ఉండొచ్చు గుణగణాలు అందుకే నాకు కూడా రిలీజ్ కావలేదు ఒకవేళ నాలో అటువంటి గుణగణం ఉందేమో సర్పానికి ఉన్న గుణగణాలు ఉన్నాయో మనలో లేక హెచ్చించుకోవడం ఎక్కడన్నా నా హృదయంలో కొంచెం గర్వం అవన్నీ పోవాలా కదా అవి పోకపోతే నువ్వు సైతానికి గుణగణాలను అర్థం తీసుకోలేవు అందుకే అపవాది తంత్రాలను గుర్తించ తంత్రాలను గుర్తించాలంటే నువ్వు ఎటుండాలా వాని గుణాలు నీలో ఉంటే నువ్వు గుర్తించలేవు అన్ని కాబట్టి వాణి గుణగణలను గుర్తించాలా నీ శత్రు యొక్క ఫలాన్ని నువ్వు గ్రహించాలా అంటే నువ్వు ఎరితగా ఉండాలా పరిశుద్ధంగా తయారు కావాలా ఆయన వాట్యంలో చాలా జాగ్రత్తని నువ్వు పరిశీలించుకోవాలా నీ ప్రవర్తన అంతట్లో ఆయనకి సమర్పించుకోవాలా సమర్పించుకోవాలి కంప్లీట్ ఈల్డ్ కావాలి ఆయనకి అప్పుడే నువ్వు వీటిని చూడగల లేకపోతే భక్తుని ఎందుకు చూపించింది పైకి రా అని కొండ మీద చూడు ఎట్లుంది మహాబబులు మహాబబుని పట్నం ఎట్లుంది చూడు అని భక్తునికి ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు నువ్వు బబులంలో ఉంటే నేను పై తీసుకెళ్తా తీసుకెళ్ళాలి అందుకే బబులు బయటికి రావాలా అప్పుడే నేను నిలబెట్టవని చూపించగలడు నేను ఇంకొంచెం సేపట్లో వాక్యాన్ని ముగిస్తున్నా చూడండి థర్టీ సెవెన్ సెవెంటీ టూ ఓరానోస్ పర్ హాప్ ఐడియా ఆఫ్ ఎలివేషన్ ద స్కై బై ఎక్స్టెన్షన్ హెవెన్ యాజ్ ది అబోర్డ్ ఆఫ్ గాడ్ బై ఇంప్లికేషన్ హ్యాపీనెస్ పవర్ ఇటర్నిటీ స్పెషల్లీ ద గాస్ఫుల్ క్రిస్టియానిటీ ఇంత బాగుంది అడ జేమ్సా నంబర్స్ లో ఈ సెలెషియల్ బాడీస్ దేనికి సంబంధించినాయి అంటే హ్యాపీనెస్ అంటే సంతోషానికి సంబంధించింది పవర్ బల బలగానికి సంబంధించింది ఇటర్నిటీకి అంటే పరలోకానికి సంబంధించింది స్పెషల్లీ ద గాస్పుల్ సు సంబంధించింది తర్వాత క్రైస్తవత్వానికి సంబంధించింది తర్వాత ఎయిర్ గాలికి సంబంధించింది దాని తర్వాత హెవెన్లీ దాని తర్వాత స్కై ఇన్ని పదాలు ఉన్నాయండీ సో వాటిని మన అర్థం చేసుకుంటావు అంటే ఇది క్రిస్టియానిటీకి సంబంధించింది అని చెప్తా అట్లా కూడా మనం అర్థం తీసుకోవాలి ఇవన్నీ క్రిస్టియానిటీకి సంబంధించినది చెప్తాను ఇక్కడ ద గాస్బిల్ కి సంబంధించిన అంటే ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి ఈ గుంపులు నీ బాధ్యత చూసుకోవడం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ప్రభు మరొక వాక్యం చూపించేసి నేను ఇక్కడ క్లోజ్ చేస్తా థర్టీ సెవెన్ ఓరోస్ ప్రాబబిలీ ఫ్రమ్ దిట్ ఓరో అంటే టు రైస్ ఆర్ టు రేప్స్ అన్టీ సెవెన్ థర్టీ త్రీ ఏ మౌంటైన్ ఇప్పుడు వచ్చింది కరెక్ట్ గా అందుకే ఒక మీనింగ్ నుంచి వచ్చినప్పుడు ఈ సర్పంలకు సంబంధించిన బోధ ఎట్లా ఎండ్ అవుతుందో ఇప్పుడు అనిపిస్తుంది చూడండి ఇది ఒక మౌంటైన్ కి సంబంధించింది యాజ్ లిఫ్టింగ్ ఇట్ అబౌ ద ప్లేన్ యాజ్ లిఫ్టింగ్ ఇట్ సెల్ఫ్ ద ప్లేన్ అంటే ఒక కొండ అది తన స్థానం నుంచి ఇంకొక స్థానానికి लिफ्ट सा अर्दीस उभद्य ग्रंथ मन चूस चाला कल कौट संबंधी से मैया संबंधी द मौंटन आफ शुरू शेयर मन ये शुभ सी शेयर मन संबंधी संबंधी मौंटन ईसा ఎర్రని వాడు కదా వాడు. పూరితీగా తేళ్లకు కూడా సాదృశ్యం ఎర్రనివాడు కాబట్టి తేళ్లు ఎర్రగుంటాయి కాబట్టి ఇది కానీ ఇక్కడ ఏముందంటే ఏ మౌంటైన్ యాజ్ లిఫ్టింగ్ ఇట్ సెల్ఫ్ ద ప్లేన్ లిఫ్టింగ్ ఇట్ అంటే ఈ కొండ తనంతట తానే హెచ్చించుకుంటుందంట తన స్థానం నుంచి ఇంకా పైకి కాబట్టి ఇది తేళ్లకు సంబంధించింది కాదు అందుకే ఏషావు అనగానే మనకి ఎప్పుడు తేళ్లకు సంబంధించిన గుంపుకు సంబంధించింది ఏషావు ఎప్పుడు తన తమ్ముని చంపడానికి ప్రయత్నించండి తమ్ముని కొనడానికి ప్రయత్నించాడు కదా తేలు గుణగణం కాటేడం కానీ ఇక్కడ లిఫ్టింగ్ ఇట్ సెల్ఫ్ అన్నప్పుడు ఈ ఐసా సర్పంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఉన్నత స్థితికి లేవనెత్తుకోవడం అందుకే ఈ విషయాలు మనకు చాలా ఆశ్చర్యకరం ఒక దశలో అవి స్త్రేల లాగా ఇంకొక దశలో సర్పంలా కనిపిస్తాయి ఎందుకంటే రెండో ఒక సంల్ కదా టూ థర్డ్స్ కాబట్టి ఆ రీతిగా మనం ఈ యొక్క వాక్యాన్ని రెస్క్లోజ్ చేసుకుంటాం కాబట్టి అబౌ ద ప్లేన్ హిల్ ఆర్ మౌంటైన్ 142, ahero, a primary rule, to lift up, Ante, to take up, or take away, by Hebraism, compare 53, 75, to expiate sin, away with, lift up, put away, remove, take away, take up. And the word is, <laughs> the celestial word is, the word is, the word is, the word is, the word is, the word is, నోవా జలము ఎవరిని కొనిపోయింది పరిశుద్ధులనా పాపులనా కాబట్టి ఇక్కడ ఆ వాక్యం అక్కడికి ఎండ్ అవుతుంది స్టాప్ చేస్తే ఎందుకంటే ఇది హెవీ డోస్ మెటీరియల్ అంత క్విక్ గా డైజెస్ట్ కాదు నేను చాలా త్వరగానే రికార్డింగ్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ప్రార్థం చేసాం దేవుడు ఈ విషయాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆరో బూర సర్పం సంబంధించిన బోధ సర్పంలు ఏ రీతిగా మరణకాండని ఆరంభిస్తాయి వాటికి అధికారం ఇవ్వబడింది మన ప్రభు అధికారం ఇవ్వకపోతే ఎవ్వరు ఏ పని ఈ లోకంలో చేయలేరు ఒకడు నీకు వ్యతిరేకంగా లేస్తున్నాడు అంటే మన ప్రభు అధికారం వలననే ప్రభు ఆజ్ఞ వలనే దావి మనం చూస్తాం సౌలు రాజ కుమారుడు దావిదు ఆ గోడ మీద నడుస్తూ అప్పుడు దావిదు సైన్యాధిపతి అన్నాడు నాకు నాకు ఆజ్ అయి నేను పోయి వాడిని శిరస్థిరము ఛేదిస్తాను దావి తట్టునప్పుడు దేవుడు వానికి అటువంటి అవకాశం ఇచ్చిండాన్ని తిట్టడానికి దేవుడు ఆజ్ఞ లేకపోతే తిట్టడు కాబట్టి మనల్ని ఎవరన్నా ఈ లోకల్లా తిడుతున్నా ఎవరన్నా మనల్ని కొడుతున్నారంటే మన ప్రభు ఆగ్గ్య లేకుండా జరగదు మనకు మన వర్క్ ప్లేస్లలో మన కుటుంబాలలో మన సంఘంలో మనకి శ్రమలు ఉన్నాయంటే మన ప్రభు ఆజ్ఞ అది రావు మా దగ్గర కానీ ఒకటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఎందుకు ప్రభు వాటికి ఆజ్ఞ ఇచ్చింది ఆయనకు నిన్ను సన్నిహితంగా తయారు చేసుకోవడం కోరికే నువ్వు ఆయన ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నవేమో ఆయన దగ్గరికి లాక్కోడం కోరికే నీకు అటువంటి శ్రమ పెడుతున్నాడేమో నీకు ముఖ్యమైన పని అప్పగించబడింది అది నువ్వు చేస్తలేవేమో నువ్వు ఆ పని ఆరంభించింటే నీ ద్వారా ఎంతో మంది రక్షణ పొందేవాళ్ళేమో ఇంతకాలం మనం ఆలస్యం చేయడం వల్ల ఎంతో అనర్థాలు దయ తీస్తుంది అబ్రహాము తన తండ్రిని వెంట తన చిన్న ఆయన కుమారుణ్ణి వెంట దేవుని ఆజ్ఞ అందరిని విడిచిపెట్టిరామంటే తండ్రిని ఆ బిడా చిన్నవాడిని పట్టుకొని వచ్చింది అందుకు నలభై సంవత్సరం లేట్ అయింది వాగున పోవడానికి కొంత అవిధేయత ఉన్నా గానీ సమలగుండపోక తప్పదు మనం కాబట్టి విధేయత చూపిస్తాం ఆయన వాక్యానికి ప్రవ్వా అతను మాట్లాడు ప్రవ్వా ఇవి నేను అర్థం చేసుకునేలాగిన నా యొక్క ఆత్మీయ నేతలను విప్పండి ప్రవ్వా వీటిని నేను చూడాలా ప్రవ్వా రూపం వేయడం మీకు వందలేసయ్య ఇవి చూపించలేదు కానీ ఏ యోగ్యత మాకు వీటిని చూపిస్తున్నారు ప్రవ్వా మాలో ఏ గొప్పతనం లేకున్నా గాని మాకెంత ఇంటెలిజెన్స్ లేకున్నా గానీ కేవలం మీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని ఓ ప్రభ మీరు స్వీకరించిన వీటన్నిటిని మీరు మాకు చూపిస్తున్నారు మేమేమో ఇంటెలిజెంట్ గా తయారు కావాలని కాదు ప్రభావ వీటిని అర్థం చేసుకుని అనేకలని మేము సిద్ధపరచాలా గొప్ప జనాన్ని ముఖ్యంగా సిద్ధపరచాలా సర్పాములు వారి చేతిలో మరణించబోతున్నాయి మీరు చూపించినారు ప్రభా మోసే కాలంలో అది నెరవేరింది ఒకసారి సర్పములు వచ్చి వారందరినీ కాటు వేయడం వల్ల అనేక మంది చనిపోయినారు ఆరోజు అరణ్య మార్గంలో యుగ సమాప్తిలో ఇప్పుడు సర్పములు కాటు వేయబోతున్నాయి గొప్ప పాత నిబంధన కాలంలో దృష్టాంతం జరిగింది ఇప్పుడు ఆత్మీయ స్థితిలో జరుగుతుంది వాటిని గ్రహించాలంటే మీ యొక్క పశుధాత్మ నడిపింపు మాకు అవసరం నైనా మాకందరికి అనుగ్రహించా అనేకులకు వీటిని మేము ప్రేమతో వారిని మీ చేత నడిపించాల ఓర్పు సహనాలు మాకు అనుగ్రహించండి ముఖ్యంగా మా శరీరాలను స్వస్థపరచండి పరశురాత్మ లేని వారికి పరుషాత్మ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను వీటిని గ్రహించలేకపోతున్నాం ప్రవా లేకపోతే మీ కనికరం అందరి మీద చూపించమని ప్రార్థిస్తున్నాం మీ కృపలు మోళ్ళందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ఇంటికి తిరిగి వెళ్తుండగా మీ దూతల కాకులు దయచేసి నడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చమని ప్రేపర్ దినం నుంచి అనేకులకు వీటిని మేము చూపించాలా అనేకులకు వీటిని మేము ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీ రాకవలసిన తరచుకోమని రానైనా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి